గణపతి బ్రహ్మణి సాదనం శ్రీ మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ అస్మాచార్య పర్యంతా వందే గురు పరంపరా నిరాశీర్యచిత్మాసర్వరిగ్రహ శారీరం కైవల కర్మ కనోపి నేను మనం విస్తారంగా చూస్తూ ఉన్నాము మనస్సుని దేహాన్ని తన అధీనంలో ఉంచుకుని సకల కామనలను తిరస్కరించి సర్వ పరిగ్రహములను అంటే పోగు చేయడం ధన కనుక వస్తు వాహనాదులను ఏదో ఒక పేరుతో పోగు చేసుకుంటూ పోతాం ఏదో పేరు పెట్టడం ఒకప్పుడు లౌకికమైన పేరు మరి ధర్మానికి సంబంధించిన పేరు మతానికి సంబంధించిన పేరు ఏదో పెట్టడం ప్రతి పోగు చేస్తుంటూ పోవడం సో ఈ విధంగా పరిగ్రహము రకరకాల పరిగ్రహాలు ఉంటాయి లోకంలో ఇటువంటి సకల విధములైన పరిగ్రహాన్ని పరిగ్రహం ఉంటే ప్రోగుచేత దానిని మానేసి దాన్ని వెతికి తెచ్చేసి ఉంటాడో వాడు కూడా కర్మ చేస్తాడు ఎటువంటి కర్మ చేస్తాడు కేవలం కర్మ యాక్షన్ ఆ కర్మకి ఒక ఫలాశక్తి ఉండదు అది ఒక కామన నుంచి ప్రేరితమైన కర్మ కాదు మరి దేనికోసం అనే కర్మ అంటే శారీరం శరీరాన్ని ధరించటం కోసం అంటే శరీరాన్ని ధరించే కర్మ ఏంటంటే ఆహారము నిద్ర తర్వాత మందు మాపు మొదలైనవి కొంచెం ఎక్సర్సైజ్ మరియు చేస్తూ ఉండటం శరీర ధారణలో భాగం సో అటువంటి కర్మలు చేస్తారు అటువంటి జ్ఞాని తెలుపుషన్ నా ఆత్మకి ఆ కర్మఫల రూపమైన ధర్మాధర్మములను బంధహేతువులైన పుణ్యపాపములను పొందడు మనం చూసిన శ్లోకాన్ని భాష్యకారులు దాన్ని వివరిస్తారు నిరాశీ నిర్గత ఆశిసహ నిరాశీ అంటే కామనలను త్రోచకూర్చినవాడు సో కామన అంటే కామన్ అలా ఉంటుందంటే వాటి ఉన్నదాని వీడు అంగీకారం అంగీకరించలేరు యాక్సెప్ట్ చేయలేరు ఆ స్థితి నుంచి కామన్ వహిస్తుంది వాటి వాట్ షుడ్ బీపీ మధ్యలో పెద్ద గ్యాప్ పెట్టు కూర్చుంటాడు ఆ గ్యాప్ ఎలాగే ఉంటుంది ఇప్పుడు వాట్ షుడ్ బీ ఈ వాట్ ఈజ్ అనే స్థితిని మనం చేరుకుంటే ఇంత కామన్ అవే ఉండవు వాట్ శుద్ధి అంటే ఏదైతే ఉండాలని నేను అనుకుంటానో అది వాట్ ఈజ్ ఏది ఉన్నదో అది ఇది ఉందో ఒకటే అయ్యాయి అనుకోండి ఇంకా కామన్ ఉండదు ఉదాహరణకి దుఃఖి తెల్లారపడింది అనుకోండి సపోజ్ ఏదో జన దృష్ట్యాం వైఫ్ హెయిర్ అనుకోండి సపోజ్ వస్తే అవును మరి యాభై ఏళ్ళు వస్తే మరి వైట్ వైట్ హెయిర్ అక్కడ ఇంకే ఉంటుంది కాకపోతే వాట్ షుడ్బి ఏమిటి వైట్ హెయిర్ వాటి ఈజ్ ఏమిటి వైట్ హెయిర్ నో డిజైర్ టూ నో డిజైర్ టు తర్వాత ఇట్టు కొంచెం ఊడిపోతుంది బతమరా వాట్ షుడ్బి ఏంటి వాళ్ళ హెడ్ వాట్ ఈజ్ ఏమిటి వాళ్ళు హెడ్ నో ప్రాబ్లం అయితే వాడు ఏం చేస్తాడంటే అడ్వర్టైజ్మెంట్ లో వాడు రెండు బొమ్మలు చూపిస్తాడు ఒక బొమ్మ బాల్ హెడ్ ఉన్న బొమ్మ చూపిస్తాడు అది వాటి ఈస్ ఇంకో బొమ్మ పక్కనే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్ కూడా చూపిస్తాడు అడ్వర్టైజ్మెంట్ లో వాటి శుద్ధి చక్కగా హెయిర్ దత్తంగా ఉన్న సేస్ చూపిస్తాడు ఇది వాటి ఇది వాటి శుద్ధి అని చూపిస్తాడు ఎప్పుడైతే వాడు ఆ స్వీట్ పట్టుకొచ్చాడో ఎన్ గిజా ఎగ్జాంటే ఏంటి నాకు అలాంటివి చూసుకుండాలి ఎందుకంటే నీకు అలాంటివి చూసుకుంటే ఉంటే బాగుంటుంది అందరూ చాలా అందంగా ఉన్నాడని అనుకుంటారు యాభై ఏళ్ళు వచ్చేదైంది నీకు ఎందుకంటే అది కాదు అలా అనుకోవాలి పార్టీకి దానికే వెళ్ళినప్పుడు బాగుండాలి సరే మంచిది పార్టీ కోసం చూసుకుంటాను మరి ఇప్పుడు ఏం చేద్దామైపోయాను నేనేమో సర్జరీ చేయించుకోవాలి సర్జరీ చేస్తాను సర్జరీ చేయడం వద్ద ఎలా చేస్తానంటే కల్ మీద ఓ చిలి పొడుస్తాడు బాయిల్ హెడ్ మీద చిలు పెడిచి ఓ వెనుక తీసుకెళ్ళి దాంట్లో పాస్తాడు ఈ నాలుగుబడి వేసి వరి నార్లు పాసు అలా పాత అది చాలా మైక్రో సర్జరీ ఒక హెయిర్ తర్వాత ఒక హై హెయిర్ ప్లాంట్ చేసుకుంటూ పోవాలి తల మీద లక్ష హెయిర్స్ ఉంటాయి అదో లెక్క క్యాల్కులేషన్ లక్షలో వీరించి పదివేలే ఉన్నాయి ఇంకో తొంభై ప్లాంట్ చేయాలి ఎవడో ఏ డాక్టర్ని చేయగలుగుతాడు అంత సూక్ష్మంగా చేయలేరు కదా కాబట్టి రోబోట్ చేస్తుంది దాన్ని ఈ కళ్ళని కంప్యూటర్ ఒక ప్రధానం చేసేసి ఓ రోబోట్ని దానికి ఫిక్స్ చేసి ఇస్తాడు ఫిక్స్ చేసి మిమ్మల్ని ఫిక్స్ చేసి ఇస్తాడు కుర్చీలో కదలకుండా ఫిక్స్ చేసిస్తాడు ప్రేమ తయారు చేస్తాడు ముందు ముందు మనిషిని కుర్చీలో కదలకుండా కూర్చొని ఉంటాడు వీడు కూర్చుంటాడు కూర్చుంటే వీడు చిక్కు జల్ పోషిస్తాడు ఓ బకెట్లతో తీసుకొచ్చి జల్ పోసేస్తారు పోసేసి ఆ జల్లులో కూర్చుని పోతుంది ఈ నోట్లో ఎప్పుడైనా బ్రిడ్జ్ వేయించినందు అలాగే చేస్తారు కదా ఆ జల్లులో కూర్చుని పోతారు తగలకుండా కూర్చునికుపోతారు కదా తగలకని చెప్తారు ఇది ఒక్క అంగుళం మూడు నిమిషాలు అయ్యేప్పటికీ ఆ జల్లు ఫిక్స్ ఇది రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా అలాగే చేస్తారు రేడియేషన్ ట్రీట్మెంట్లో కరెక్ట్ పాయింట్ దగ్గర రేడియేషన్ ఇవ్వాలి ఇది ఇటు ఇటు తగులుతుంటే పక్కకి తగులుతుంది కానీ అసలుకి తగలదు కాబట్టి ఇలాంటి గెల్ మోల్ ఒకటి తయారు చేసేస్తారు ముందు అది ఫిక్స్ అయిపోతుంది ప్లాస్టిక్ మోల్ కానీ వీళ్ళు అది పడ ఇంకా కదలలేదు వీరు దాంట్లో వీళ్ళు ఫిట్ చేసేస్తారు ఇంకా వీడు కదలేదు కదిలి మొత్తంతో సహా కదలాలి కానీ వీటి దాని లోపల ఇంత కదలక ఉండదు దాంట్లో వీళ్ళు జనరల్ ఎనక్ట్రీషియా దాంట్లో వీళ్ళు ఎలా స్పృహత క్రిపోయి ఉంటాడు ఇంకా ఏది కదలదు అప్పుడు రోబోట్ని ప్రవేశపెడతారు ఈ రోబోట్ ఇదంతా కూడా మ్యాచ్ చేసినటువంటి కంప్యూటర్ మీద ఆ రోబోట్ ఏం చేస్తుంది అంటే సిల్లు పొడవటం నారు పాతకం సిల్లు పొడవటం నారు పాతకం ఈ రకంగా టూ త్రీ అవర్స్ సర్జరీ అది అది అయిన తర్వాత అనస్టిసియా ఇంక బయటకు వస్తుంది అప్పుడు విద్యుత్ ఉంటుంది డిజైర్స్ ఇలా ఉంటాయి దీనికోసం బోల్ ఖర్చు ఇది న్యూయార్క్ బాగా చేస్తారు ఇండియాలో కంటే కాబట్టి ఎప్పుడైనా కొడుకు ఉద్యోగం చేస్తుంటే అక్కడికి వెళ్ళి కుటుంబ చేయించుకుంటే మరీ మంచిది కానీ ఖరీదు ఎక్కువ అక్కడ ధరలు ఎక్కువ కాబట్టి దాని మీద ఇంకో కోరిక ఇది పెద్ద స్కిన్ ఇది స్కిన్ ఇది ఒక ట్రిప్ దాంట్లో పడిపోతూ ఉంటాడు మనుషుల యొక్క అన్నీ ఇల్లవే కొన్ని ఇలాంటివి కొన్ని కొన్ని మంచిది కొన్ని గిడ్డలేని మనం ఏమనుకోని అక్కర్లేదు అన్నీ ఇల్లలేదు ఎందుకు పనికిరాని డిజైర్స్ పెట్టుకుని మనిషి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి కోరుకున్నాడను కొండవాడి ఎంసెట్లో బాధ అవ్వాలి ఎందుకు ఎంసెట్లో బాసాలి ఎందుకు వస్తా ఎస్ సంతోష నేను కాదన్నా ఒకవాడు ఎంసెట్లో పవ్వాలి అనుకోండి ఏమవుతుంది బీకామ్స్ చదువుతుంది కామర్స్ చదువుతాడు లేకపోతే బిఏ పాలిటిక్స్ చదువుతుంది మొన్న ఒక ప్రొఫెసర్ గారిని కలిశాను ఆయన వచ్చి నన్ను కలిసి వెళ్ళారు ఎక్కడ పనిచేస్తున్నారంటే ఉస్మానా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను నా ఎక్కడంటే ఏ డిపార్ట్మెంట్ ఉన్నాను అడిగాను పొరపాటున పొలిటికల్ సైన్స్ లో పనిచేస్తున్నానని చెప్పాను నాకు ఆయన్ని చూస్తే నిజంగా ఆ సూచనలు ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్ పొలిటికల్ సైన్స్ ఏంటి అయితే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను అతను రోజు చేసే తనేది నాకు యాభై వేల జీవితం వస్తుంది నెలకి ఆ మాత్రం విశ్లేషణ నేనే చేస్తూ ఉంటాను నేను చేస్తూనే ఉంటాను కూడా వాళ్ళు చేసి విశ్లేషణ నేను చేసి విశ్లేషణ కంటే ఉన్నతంగా ఏమి నేను కూడా జాగ్రత్తగా చిట్కి పట్టి చేస్తాను ఏం పర్వాలేదు అదే ఆయన సబ్జెక్ట్ ప్రొఫెసర్ భాగ్యరేఖ నిదుగుతున్న ఉండాలి కానీ ఎంసెట్ సర్టిఫికెట్ చేతిలో ఉంటే ఏమైందండి ఎంసెట్ సర్టిఫికేట్ చేతిలో ఉంటే వీళ్ళు ఏమో ఉద్ధరిస్తాడా భాగ్యరేఖ ఉండాలి అని చెప్పే నన్ను ఎంసెట్ పాస్ అవుతాడు మాకు ఉండటాన్ని ఆశీర్వదించమన్నాను నేను అలా ఆశీర్వదించను మరి ఏమైనా ఆశీర్వదిస్తారు భాగ్యవంతుడు కామను ఆశీర్వదిస్తాను అది ముఖ్యంగా ఎంసెట్ ఎందుకు ఎంసెట్ వస్తే మంచిది కాబట్టి మన కామనలన్నీ కూడా చాలా అసందర్భంగా ఉంటాయి సో ఏ కామనకి సందర్భంగా ఉండదు ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ ఫిక్స్ అయిపో ఉంటాయి బాక్సుల్లో ఎల్లుండేమో వాటిని కౌంట్ చేస్తారు ఇవాళ వీడు పూజ చేస్తూ ఉంటారు ఎలక్షన్ అడ్గా ఈ ఓటు వేయకముందు పూజ చేసేయంటే అందం అన్నాం కొన్ని వాళ్ళ మనస్సులో దేవుని ప్రవేశించి వీడికి ఓటా ఇస్తారు అండి ఓటు వేసేదా ఫిక్స్ అయిపోయింది అది ఇంకా మారదు అంటే వీడు ఇంకా ఏంటి వీడి పూజన బట్టి లోపలన్నీ కూడా మారిపోతాయి ఎలాగ ఎలాగే జోహై సోహై అది ఇంకా మారదు కాబట్టి పూజ చేసి టైం కూడా ఉంటుంది నాకు ఇప్పుడు ఏం చేయటం దాట్ ఈజ్ ఇంకా మనం చేయాల్సింది నేను ఊరుకో భార్య గర్భవతి అవుతుంది వీళ్ళు నాకేమో మొదలు ఆడు పుట్టాలని వీళ్ళు తీసుకుంటాం ఇంక ఇప్పుడు ఎందుకు మీరు తీసుకొని కాకముందు చేస్తే కొంచెం అందరం గర్భండి గర్భవతి అయిన తర్వాత అనవసరం అంటే ఇది అంటే ఫిక్స్ అయిపోయింది ఇంకా దాంట్లో మార్పులు చేతులు ఏం లేదు ఇది ఆల్రెడీ ఫిక్స్ అయినా యాక్సెప్ట్ మాత్రం కాబట్టి మానవుల యొక్క కామనలు ఈ విధంగా ఉంటాయి నిరాశీస్ జ్ఞాన ఎప్పుడు కామన్ ఉంటే తప్పేమని తప్పేమ లేదు ఎందుకు డిజైడ్ ట్రిక్ ఆ ట్రిక్ లో పడిపోతూ ఉంటుంది ఈ విధంగా సంసారంలో పరిభ్రమిస్తారు దీన్నే సంసారంలో తిరుగు ఆ దిశ అంటే ఇదే మీరు ఆఫ్ తెలుసు అండి మెంటల్ ఎనర్జీ కన్సర్వ్ అవుతాయి ఆ కన్సర్వ్ మెంటల్ ఎనర్జీ ఇదేనా దేన్ని నాలెడ్జ్ కల్పిస్తాను మొత్తాన్ని పొందటానికి ఆ ఎనర్జీ చాలు ఇంకా ఏ కొండలు లేవడాలు కూర్చోడాలు పైనా సార్ ఈ ఎనర్జీ కాల్ మీరు నిరాశీసుగా ఉంటే ఎక్సెప్ట్ వాడతాం ఎంత మెంటల్ ఎనర్జీ సేవ్ అయిపోతుందంటే అది ఈ కుండలని వర్ణన చేస్తారు కూడా పది కుండలింగా లెక్కదు పది కుండలి శక్తి కూడా స్థాపి అవుతుంది వినఫ్ నో దృక్ష్యాలు మీరు ఆశీమాట ఎతచిత్స్మాం చిత్తం అంతఃకరణం ఆత్మా బాహ్య కార్యకరణ సంఘాతావీ సంయత విగ్రహవాక్యం రాష్ట్రం రెండున్నాయి మనిషి అంటే రెండు ఉన్నాయి పురుషుడు కానీ స్త్రీగా ఒకటి చిత్తము అంటే అంతఃకరణ లోపల ఉండే మనస్సు రెండు ఆత్మ అంటే సత్యుదానంద ఆత్మ కాదు బాహ్య కార్యకరణ సంఘాస బయట కనపడుతూ ఉంటుండ కార్యము అంటే ఫిజికల్ బాడీ అని అర్థం కార్యము అంటే కరణ అంటే ఆర్గన్స్ ఏం ఆర్గన్స్ కన్ను ముక్కు చేతి మొదలైన జ్ఞానేంద్రియాలు ఐదు కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలు ఐదు ఈ మొత్తం అంతా కనుక ఒక మూట సంఘాత అంటే మూట అది సింగిల్ ఐటెం కాదు అది అది ఒక కాంపౌండ్ అది ఇచ్చే కంపోజిట్ దేహం అనేది ఒక కంపోజిట్ అనేక వస్తువులను చోట కట్టి పడే అలా తయారైంది కంపోజిట్ అది ఏహంలో ఏదైనా ఎముకలు అది మీరు ఇంత ఏం చేస్తారో తెలుసు లోపల స్క్రూ ప్లేట్లు నట్లు బోట్లు పెట్టి ఫిక్స్ చేసి ఏం తెలిసింది ఇది కంపోజిట్ అని తెలిసిందంటే ఇక్కడ రక్తం రక్తం అయితే ఇంకొక లెవెల్ అయినా రక్తం వస్తే ఆ రక్తాన్ని ఎక్కించేసి పంపించేస్తారు కాంపోజ్ ఇస్తారు కంపోజిట్ ఇచ్చేసింది లైక్ గోడలాగా ఈ గోడ అంటే అది అంటే వన్ థింగ్ ఇంకే గోడ అంటే ఒక ఐటమ్లా కనపడుతుంది ఒక ఐటమ్ కాకపోతే ఇటకలు ఉంటాయి సిమెంట్ ఉంటుంది ఇతక ఉంటుంది ఇంకేమో కూడా ఉంటాయి దానికి అలాగా లైక్ గా అది ఈ ఈ రెండింటిని ఎవడైతే యత యత అంటే సంయత వాహీనంలో పెట్టుకుని ఉన్నాడు వాడు యత చిత్తాత్మ ఈ విషయాన్ని గీతలో గట్టిగా చెప్తూ ఉంటారు పదే పదే చెప్తారు ఎందుకంటే మనిషి దేహానికి మనస్సుకి బానిసయే బతుకుతూ ఉంటుంది దేహానికి బానిస వాడికి లోపల మనస్సు బుద్ధికి దేహానికి గ్యాప్ వచ్చేస్తూ ఉంటాయి వీడికి బుద్ధిలో తెలుస్తూ ఉంటుంది ఏమని ఈ ఆహారము శరీరానికి మంచిది కాదు అని తెలుస్తూ ఉంటాం కానీ జిఫ్పా అదే ఆహారాన్ని కోరుతుంది సాధారణంగా ఒక రూల్ ఒకటి ఉంది మీకు బాగా నచ్చిన ఆహారం ఏదైతే ఉందో అది ఏది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏది మీకు ఆరోగ్యానికి మంచిదో అది మీద నచ్చదు ఇది రూ రెండు రూల్స్ అవి కాబట్టి ఏం చేయాలి ఈ ఆహారం నచ్చడం నచ్చకపోవడం అనేది అసలు లేకుండా చేసిస్తాం ఆహారం అనేది నచ్చడము నచ్చకపోవడం అనేది ఉండకూడదు మరి ఏముండాలి అది న్యూట్రిషా కాదా హెల్దీయా కాదా అదే ఉండాలి నచ్చడం నచ్చకపోవడం భారద్వేషాలు ఉండకూడదు నాకు వంకాయ నచ్చుతుంది కాకరకాయ నచ్చదు అలా ఉండకూడదు కాకరకాయ ఎలా ఏమిటండి హెల్దీ ఓకే టిన్యూస్ వంకాయ ఏమిటండి హెల్దీ కాదు పక్కన పెట్టే అలా ఉండదు దాన్ని ఏమంటారు అంటే యత అంటారు యస యథా కలవాడు యతి అయ్యి యతి కానివాడు అయ్యతి అయ్యతి అని వాడేడు శ్రీకృష్ణుడు కూడా వాడు అయ్యతి అండి అది ఏమి కంట్రోల్ ఏం లేదు అని వాడే అయ్యతి అలా కాబట్టి సో దేహాన్ని పర్ఫెక్ట్ గా కమాండ్లో పెట్టుకోవాలి ఇంద్రియాలు కార్యకరణ కూడా ఉంది కదా ఇంద్రియాలు ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలి స్వీట్ ఉందనుకోండి ఓ ముఖ తిని ఉండుకోవాలి కానీ ఇంకా రేపుగా అరవై స్వీట్లు తినేసారనుకోండి అదేమో వెయ్యి క్యాలరీలు తినేసినట్టు అయిపోతున్నాయి అది అలాగా అలాగే శరీరంలో అయిపోతూ ఉంటారు వడలో ఉంటాయి ఇవన్నీ కూడా అలాగే కాబట్టి ఏదో వాడా తిరిగి ఉడుకోవాలి అది దిశేంద్రియానికి సంబంధించిన యత అన్నదానికి అర్థం అలాగే కన్ను ఏదైనా ఓ ప్రోగ్రామ్ చూడటం లేదా ఎప్పుడైనా ఏదైనా సినిమా చూడటం తప్పేండా మంచి సినిమా ఉందని కొన్ని చూడండి మనతో ఉంటాం అంతేగాని పొద్దున్న సినిమా మధ్యాహ్నం సినిమా రాత్రి సినిమా అక్కడ ఎక్కడో సినిమా ఉంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటాం పాఠం మానేసి సినిమా వెళ్ళిపోతాం ఇలాంటివన్నీ చేయడం చాలా యత అలాగే మిగతా విషయాలు కూడా దేహం స్పర్శ ఇంద్రియ ఉందనుకోండి స్పర్శ ఇంద్రియం ఉందంటే ఏదో వస్త్రధారణ అంటే కొంచెం ముఠకైనా పర్వాలేదు ముఠగా కొంచెం మళ్ళీకి ఉన్నటువంటి వస్త్రం చితిగా ఉండాలి చిక్కుడు శుభ్రంగా ఉండాలి మరపలు పడకుండా ఉంటే మంచిది క్లీన్గా ఉండాలి మంచి మళ్ళీకి ఉండాలి ఓసారి ఓ సత్తు కొన్నికుంటే ఇన్ని మూడు నాలుగు ఏళ్ళ దాని గురించి తీసుకోవడం లేకుండా ఉండాలి అలా ఉండాలి అలాంటి షెట్స్తో అలవదని షెట్స్ కొని వేస్తుంటే అయితే ఇంత దాని గురించి అలసి తప్ప ఉండాలి అంతే కానీ ఈ ఫ్యాషన్ ఏమిటి ఆ ఫ్యాషన్ ఏమిటి దీంట్లో కాటన్ పర్సెంటేజ్ ఎంత తప్పేం లేదు కూడా సూచన తప్పండి లేదు హెల్త్ దృష్ట్యా భోగాన్ని దానికి గోడించకూడదు అది భోగం కోసం కాదు అదేమో ఫ్యాషన్ కోసం కాదు భోగము ఫ్యాషను ఇదూ దూరంగా అది ఒక యుటివిటీ ఒక యుటిలిటీ కోసం ఫ్యాషన్ అలా ఉండాలి సో ఈ విధంగా ఇంద్రియములు దేహము తర్వాత మనస్సు ఇంకా మనస్సు మనస్సు ఎలా ఉండాలో తెలుస్తున్నా అండి ముందు మీరు నేను నిలబిస్తే నేను నా కుటుంబం సుఖం అది తెలీదు అనవసరం నాన్ ఎస్సెన్షియల్ ఏవి తేలితే మన మనస్సులో పేరుకొని ఉన్నా వీ ముందు లెక్కస్తో వాటిని అన్నిటినీ తీసుకొని లాస్ట్ స్టాక్ అండ్ బ్యాగల్ అనవసరం ఇప్పుడు ఏదైనా క్లబ్ లో మెంబర్షిప్ ఉందనుకోండి ఇజిక్స్ నెసెసరీ నో త్రోయిటల్ ఫిజిక్స్ ఫిజిక్స్ నెసెసరీ నో త్రోయిట తర్వాత ఎన్నో కొన్ని విశ్వాసాలు ఉంటాయి ది మీనింగ్ ఆఫ్ దిస్ బిలీఫ్ అది మీనింగ్ దీన్ని గీతాచార్యుడు దీని మీద ఏం చెప్పాడు గీతాచార్యుడు దానికి అనుకూలంగా చెప్పాడు అట్టు పెట్టుకో గీతాచారుడు వ్యతిరేకంగా చెప్పాడ ఇంత ఆలోచించాల్సిందే అవతల వారాయి గీతాచారుడు ఏం మాట్లాడలేదు అంటే నాన్ ఎస్టెన్షియల్లో కొడుతుంది అవతల వారాయి రోడ్ ఏమవు రోడ్ క్లో మీ ఓన్ సారీ మీన్ వాంటెడ్ ముందు అసలు ఈ క్లీనింగ్ అప్ ప్రాసెస్ చేయాలి చేస్తే అప్పుడు వాడి మనస్సు వాడి వర్షంలోకి వస్తుంది లేకపోతే ఏమవుతుందో తెలుసిన మనస్సు అనేటువంటి నియంతిస్ట్ నియంత ఎలాంటి వాడో హిట్లర్ మొదలైన శాడిస్ట్ డిక్టేటర్స్ ఎలాంటి వాడో మన మనస్సు అది మనల్ని ఎంత హింసకి గురి చేయాలో హింసకు గురి మనం మన జీవితాలని మనస్సు శాసిస్తూ ఉంటుంది మనస్సు శాసించరాదు కానీ దురదృష్ట విశాఖ మనస్సే శాసిస్తూ ఉంటుంది ఆ మనస్సు చాలా కాలుష్యంతో నిండి ఉంటుంది వాళ్ళేమో గీత శ్లోకాలు ఉరికి చెనకపోయినట్టు కలిగితే ఏమీ అవ్వదు కాబట్టి చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి కానీ అప్పుడు శుద్ధమైన చిత్తం మన వశంలో ఉంటుంది కల్మషమైన చిత్తం వశంలో మనం ఉంటాం అది రూడు కాబట్టి దేహమైనా అంతే కలుషితమైన దేహానికి మనం బానిసం అయిపోతాం అది మనల్ని కట్టిపాలిస్తుంది ఆరోగ్యంగా ఉన్న దేహం మన వశంలో ఉంటుంది మనం దాన్ని వాడస్తుంది జ్వరం వచ్చిందనుకోండి ఆ దేహం ఏం చేస్తుందంటే వీడేమో ఆఫీస్కి వెళ్ళాలంటాడు దేహం ఏమంటుందంటే వెళ్ళడానికి వీలు లేదో నేను ఇలా పడున్నాను కదా లోస్తు అంటే వీళ్ళు మనసు పడుతుంటారు ఎందుకంటే రోగగ్రస్తమైన దేహానికి మనం బంధీలమైపోతాం కానీ ఆరోగ్యంగా ఉన్న దేహం మన అధీనంలో ఉంటుంది మనం ఎక్కడికి కావస్తే అక్కడికి తీసుకెళ్తుంది ఆ పద్ధతి ఎక్కడికంటే బతికెళ్తుంది అలాగే కల్మసమైన మనస్సుకి మనం బద్ధులమై ఉంటాం స్వచ్ఛమైన మనస్సు మన అధీనంలో ఉంటుంది అటువంటి మనస్సుతోటి మనం ఏ పనైనా చేయవచ్చు లౌకికమైన పనులు చేసుకోవచ్చు ఏదైనా ఇతర కార్యాలు చేసుకోవచ్చు గీతామొలైన శాస్త్రాన్ని అధ్యయనం చేయవచ్చు హ్యూమన్ రిలేషన్షిప్స్ని ఆనందంగా సంతోషంగా నిర్వహించవచ్చు అదే మనస్సుతో మనం కలుషితమైన మనస్సుతో హ్యూమన్ రిలేషన్స్ని మనం అది నిర్వహిస్తూ ఉంటాం అటాచ్మెంట్ ఉందనుకోండి అది కలుషితం కాలుష్యం దాంతో మనం హ్యూమన్ రిలేషన్స్ని నడిపిస్తూ ఉంటాం అలాగే ఆశ అసూయ మాత్సర్యం ద్వేషం రాగము వీటన్నిటిని పెట్టుకుని మనం రిలేషన్స్ నడిపిస్తూ ఉంటాం అంతేకనే ఈ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కింద ఉంటాయి ఈవేళ ఏమో సంతోషం మధ్యాహ్నం కోపం మళ్ళీ రాత్రి సంతోషం మళ్ళీ మొన్న పొద్దున్న కోపం అలా ఉంటాయి ఘోరంగా ఉంటుంది రిలేషన్ మళ్ళీ విడిగిపోయి పోలండి మీ మీరు బతకండి నా గారిని నేను బతుకుతాను మన ఇద్దరం కొంతకాలం విడిగా ఉన్నాం అని అలా ఉంటారు మళ్ళీ కలుస్తూ ఉంటాం మళ్ళీ పోనీ కదిలాడుకున్నారు కదా పోనీ ఒక్క సంవత్సర కాలం మన మనస్సులు కలవట్లేదు మీరు విడిగా ఉండాలని నేను విడిగా ఉంటా సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం అప్పుడు మళ్ళీ డిగ్రీ అవుతాం ఏమో చూద్దాం అనిపోని వీళ్ళు అలా ఉండొచ్చు అలా ఉండాలి కలిసే ఉండాలి కలుసుకుంటూ ఉండాలి వీడు వాడి డిగ్రీకి వెళ్ళాలి వాడు వీడి డిగ్రీకి రావాలి మళ్ళీ కదిలాడుకుంటాం ఆ ఆ పరిస్థితి హ్యూమన్ రిలేషన్స్ అన్ని కూడా చాలా కలుషితంగా కలహంతో నిండి ఉంటాయి కారణం ఏమిటంటే మన మనస్సు అపవిత్రంగా ఉండటం కాబట్టి యథ చిత్తాత్మ చిత్తము దేహము వర్షంలో పెట్టుకోవాలి అవును ఎంతగా ఒక్క మాట చెప్పేసి ఉంటే అయిపోయేది ఏంటి నీ దేహం నీ వశంలో ఉండాలి నీ మనస్సు నీ ఉండాలి కానీ నేనేం చేశాను వశంలో ఉండటం అంటే ఏమిటి అనేది వివరించా మంచి చెత్త సర్వపరిగ్రహ చెక్త సర్వ పరిగ్రహ ఏమసర్వ పరిగ్రహ సర్వశబ్దాన్ని వేశాను సర్వ పరిగ్రహాన్ని కూడా త్యాగం చేసే ఉన్నారు సో పరిగ్రహం అంతా కూడా త్యాగం చేసేమని అభిప్రాయం పరి పరిగ్రహ అది నేను ఉంటే ఆయన ఏమంటున్నారో చూస్తున్నాను మన బెల్లం శంకర్లో ఏమన్నది పరిగ్రహ అనే దాన్ని విడిగిపెట్టేమన్నా ఎందుకంటే అపరిగ్రహం యమాల్లో చెప్పారు అహింస సత్య అస్థేయ బాబ్రహ్మచర్య అపరిగ్రహ యమా అపరిగ్రహం యమల్లో చేస్తారు అపరిగ్రహాన్ని గురించి పతంజలు ఏమన్నాదంటే అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంత సంబోధ అనే సూత్రం ఉంది చాలా గొప్ప సూత్రం యోగదర్శన సూత్రం ఆయన ఏమంటుందంటే మనము ఈ లోకంలో ఉండే బాహ్య వస్తువులని పోగేసుకుంటూ పోయామనుకోవటం అవన్నీ పోగేస్తూ ఉండటం భోగ వస్తువులను పోగేసి ఉంటాం పోగేస్తూ ఉంటే మనకున్న టైము మనకున్న శక్తి మన శక్తి దేహశక్తి యుక్తి విజ్ఞాన శక్తి ఇవన్నీ కూడా నీకు సంసార విషయాల్లోనే ఖర్చు ఒక హయ్యర్ జోన్కి శక్తి అయి నిదలదు మీరు పరిగ్రహం చేయడం మానేశారనుకోండి పరిగ్రహం చేయడం మానేశారు పరిగ్రహం అంటే పోగేయడం మానేశారు ఇల్లుంది సరిపడండి ఇల్లుండి ఇల్లు ఇంట్లో ఉన్నాం ఇంకా అంతే ఆసలు అయితే ఏంటంటే ఇంక దాని గురించి మాట్లాడతాం వెహికల్ ఉంది సో అలా కాకుండా వస్త్రాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వస్త్రాలు ఉండాలని వస్త్రాలు ఆభరణాలు ఉన్నాయో ఉన్నాయి ఉండకూడదు ఆభరణ సార్ అని ఎక్కడికక్కడికి ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేసారనుకోండి ముందు మీ ఎకనామిక్ బద్ం తగ్గిపోతుంది అప్పుడు ఇంకా ఎక్కువ ధనాన్ని పోగేయాల్సిన అవసరం ఉండదు ఉన్న ధనమే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది తర్వాత ఈ వస్తువులన్నీ పోగేస్తూ ఉండటం అవి ఇంట్లో వాటి కోసం పెద్ద కట్టడం ముందు వీడేమో వన్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటాడు చాలటం లేదంటాడు దాటర్ లేదని త్రీ బెడ్రూమ్ ఇంటికి వెళ్తాడు అది కావాలి ఎందుకంటే దాన్ని అంటే నేను నింపేస్తాడు పూర్వం ఒక గృహస్థు ఉండేవాడు ఆ గృహస్థు చిన్న ఉద్యోగం ఉండేది ఒకే గదిలో మా కాండేవాడు ఆ గదిలోనే ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఒకే గది అదే కిచెను అదే బెడ్రూము అదే డ్రాయింగ్ రూము అదే గెస్ట్ రూము అన్నీ అదే దాంట్లో ఉండేవాడు ఆ మహాత్ముడు ఒక ఆ మహాత్ముడి ఆనంద స్వామి చాలా గొప్ప మహాత్ములు ఢిల్లీలో ఉండేవారు ఎప్పుడైనా సంచారం చేసుకోండి వారు నాకాయనంటే మహాత్ముకి ఇప్పుడు వేరు వారు ఒకసారి వచ్చారు అవు వస్తే ఈ గృహస్థు వెళ్ళి ఎవటోనండి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటారు ఏమిటో నీకేమో ఇబ్బంది జీవితాది చదువుతున్నావు కదా ఏది నీకు వచ్చిన కష్టం అయితే ఒక్క గదిలో బతుకండి ఈ సిటీ బతుకునేది అంటే అద్దీ ఎక్కువ ఇచ్చుకో సిటీ టౌన్ టౌన్ అధ్యక్షులు ఇచ్చుకోలేక ఒకే గదిలో ఉంటున్నాడు అద్దె తీసు ఇచ్చుకోలేక కావచ్చు లేకపోతే దొరక్కక కావచ్చు ఒక్క గదిలో ఇరుగుతో ఉందని చాలా కష్టపడుతున్నాం మేము నాకున్న సమస్య ఏం లేదని చెప్పాను మీకు ఈ సమస్య తీరిపోయే ఉపాయం నేను చెప్తాను చేయాలన్నాడు ఇది ఆయనకి శిష్యుడినా అంటే మనం గురువు చేయాలి కదా ఒకసారి రోడ్లో తలపెట్టిన తర్వాత రోకటి పోటీకి విరవనేలా ఇప్పుడు గురువు గారి సమస్య చెప్పి ఆయన పరిష్కారం ఉపాయం ఆయన చెప్పిన తర్వాత ఆయన చేయకపోతే రూంట చేసి చేయాలి లేకపోతే ఆయన రోజులు వెళ్లకుండగా దండం పెట్టకుండా దండం పెట్టేసి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతే కూడా పర్వాలేదు మరి ఆయన అంత క్లోజ్ అంటే ఆయన ఏంటో ప్రేమ ఉన్న భక్తుడు ఇలా ఆయన చేశాడు ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడి దగ్గర పది గోవులు ఉన్నాయి ఒక గోవు వారం రోజులకి ఆయన ఆ శిష్యుడి దగ్గర నుంచి తెప్పించాడు తెప్పించి యావని భద్రంగా ఒక వారం రోజులు నువ్వు కాపాడని నేను అప్పు చెప్పాను అప్పుడు చెప్పాడు బయట వదిలితే చదివేస్తుంది రాష్ట్ర పూట అని చెప్పాడు ఓ అలాగా అని తీసుకున్నాడు ఆవు ఆ పలుకు చేతితో పట్టుకున్నాడు ఆవుని పొగలు బయట పెట్టే కుసుమ ఎండ కస్తే ఎండ పచ్చకోలేదు ఆవు ఆవు చాలా సుకుమారమైన ప్రాణి అండి చాలా సెన్సిటివ్ ఓ అలాగా అని చెప్పాడు దానికి శుభ్రంగా నీళ్లు అది పెడుతూ ఉండు తర్వాత అది ఉండే స్థానం శుచిగా పెద్ద అని చెప్పాడు దాన్ని ఒక తల్లిని నీ సొంత తల్లిని ఏ రకమైన నువ్వు సేవ చేస్తావో అలా సేవ చేయాలి ఒక వన్ వీక్ చేశాడు వన్ వీక్ అంతగా ఎక్కువ ఎక్కడికంటారు మీరు ఈయన ఏం చేయాలి ఇప్పుడు ఈ ఆవుని భార్యని ఏమిటి పట్టుకొచ్చారు ఆవు ఇప్పుడు ఈ ఎక్కడ పెడతారా బయట వరండాలో పెట్టడానికి మిగతా వాళ్ళు ఒప్పుకోరు పోస్ట్ ఆఫీస్లో ఉంది వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు ఈ ఆవు ఏతి అన్నారు మీ గదిలో పెట్టుకో బయట కడపడి అంటే మళ్ళీ అక్కడ చెప్పారు ఈ లోపల ఓనర్ తీశారు అడుపులో చెప్పాడు ఆవు ఏతే నీ గదిలో పెట్టుకోమని చెప్పాను సరే జాగ్రత్తగా దీన్ని గదిలో తీసుకోండి ఆ గదిలో ఓ వార ఈ ఆవుని పెట్టుకున్నాడు మొత్తానికి కాలక్షాపం వారం రోజులు ఆనంద స్వామి గారికి మళ్ళీ ఆవుని అప్పజెప్పాడు అప్పచెప్పేసి అమ్మాయి గారు ఇంటికి పిలుచుకున్నాడు ఆ మొన్నడు మళ్ళీ స్వచ్ఛంగా అని అప్పుడు ఆనంద స్వామి గారు ఏమో ఇప్పుడు నీకు చదివి నీకు సౌకర్యంగా ఉందా లేదా అన్నది చాలా సౌకర్యం హాయిగా ఉంది వచ్చి విశ్రాంతిగా విశాలంగా ఉంది చెప్పండి సంతోషం పరిష్కారం అయిపోయిందా పరిగ్రహం ద్వారా పరిష్కారం అయిందా ద్వారా పరిష్కారం అయిందా అపరిగ్రహం ద్వారా పరిష్కారం అయింది అదే అపరిగ్రహం పరిగ్రహం అసలు అక్కర్లేదు పరిగ్రహాన్ని అవాయిడ్ చేయట్లేదు ఒకసారి తన కన్నా నుంచి మహారాజు హృషలో వెలికి వెళుతున్నాడు రాత్రిపోతుంటే అరువు మీద ఓ సాధువు పడుతున్నాడు సాధువు పడుతున్న తిట్టుకుంటున్నాడు ఈ తంబలి చిన్నదైపోయింది సరైన తంబలి కూడా లేకుండా అయిపోయిందని ఆ బాధ్యము అని ఆయన ఆగుతారు అయ్యే హే సాధువు సన్యాసి సాధువు హే సాధో ఎందుకు అటువంటి అలాంటి ఫీలింగ్ ఎందుకు నీకు సంతోషంగా ఉల్లాసంగా ఉండాల్సింది పోయి అంటే ఆయన నాకు చలి లేకపోతే ఉల్లాసంగా ఉంటానండి చలిస్తోంది అంటే మీరు తమ్మరీ కప్పుకున్నావు కదా అంటే చూడండి ఇది పొట్టిగా పొట్టే ఇండి ఇది పొరుగుదా ఇది సరైనంత పొరుగు లేదు కాళ్ళకు కప్పుకుంటే పైన చలిస్తుంది పైన కప్పుకుంటే కాళ్ళకు అంటే ఓది ఎర్రీ సాపు ముడుచుకుని కప్పుకోవాలని చెప్పారు అని ఆగేరు ముంచుకోళ్ళు ముంచుకో ఊరంతుంది ఇప్పుడు తప్పుకో సరపడింది అంటే సరపడింది ఎలా ఉంది రక్షనే ఉందా ఉంది దూట అంతేగాని ఆయన వేరే తమ్ములు తీసుకోమని చెప్పలేదు అప్పుడు అడిగారు కావాలంటే నా తమ్ములి ఇస్తా నీ కంబలి నా జీవి నా తమ్ములి నీకు తీసుకో అంటే అక్కర్లేదండి నాకు తెలిసిపోయింది దేనికి రహస్యం అపరించు రాహస్ ఎందుకంటే అలా ఎందుకు ఉండాలి అంటే అలా ఉండాలి ఎందుకో తెలిసిన మీరు ఒక్కటే ప్రశ్న మీ జీవితం నోబుల్ అవ్వాలా కర్లేదా అవ్వాలి అంటే సింపుల్గా ఉండాలి సింపుల్ అండ్ నోబుల్ మీరందరూ కలిసి ఉంటారు ఓ మత గ్రంథంలో అందరితో కలిసిన అనేక ఎక్కువ ధనాన్ని భోగాలని వస్తువులని వాహనాలని కనకాన్ని అంటే బంగారము ఇటువంటి భోగ సామాగ్రి అంతా ఉన్నటువంటి వాడు స్వర్గానికి ఎప్పుడు వెళ్తాడో తెలిసిన ఎప్పుడైతే ఒంటే ఆ సూర్య స్థిల్ లో ఒంటే చూడినప్పుడు వీడు స్వర్గానికి వెళ్తాడో చెప్తారు అంటే అర్థం ఏంటండి పాపం చూపేస్తున్నాను అర్థం పాపం అంటే గంఘాటంలో పడిపోతాడు కాబట్టి మీకు నోబుల్ లైఫ్ కావాలంటే సింపుల్గా ఉండాలి సింపుల్ అండ్ నోబుల్ దెబ్బత కదా నో సింపుల్గా ఉన్నట్లు లేదు మేము మనసులో నోబుల్గా ఉంటాం బయట ఎలాబరేట్గా ఉంటాము అంటే అది ఆత్మవంచన పరవంచన తప్ప దాంట్లో సత్యం లేదు సింపుల్ అండ్ నోబుల్ ఓకే ఇది అపరిగ్రహం ఈ అపరిగ్రహాన్ని స్థిరం చేసుకుంటే అపరిగ్రహ స్థైర్యే అది స్థిరం అయిపోవాలి దాంట్లో మీరు ఫిక్స్ అయిపోవాలి అపరిగ్రహ స్థైర్యం అయితే ఏ ప్రాభం ఏంటంటే జన్మ కథంతా సంబోధ ఈ జన్మ ఎందుకు వచ్చింది ఎలా వస్తుంది నా స్వరూపమేమి నేనెవరు ఆ జ్ఞానాన్ని మీరు పొందుతాడు సంబోధ అంటే జ్ఞానం సమ్య జ్ఞానం దాన్ని మీరు పొందుతాడు అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అని అర్థం ఎందుకంటే పరిగ్రహం వల్ల మనకున్న మానసిక శక్తులన్నీ కూడా చెలా చెదరేకపోతాయి ఇప్పుడైతే మీరు ఆ పరిగ్రహాన్ని ప్రేమలో స్వీకరిస్తారో సర్వ పరిగ్రహ సర్వా సర్వ పరిగ్రహాన్ని విలువ చేస్తారో అంటే బి కంటిన్టెడ్ విత్ వాటి టు నాట్ ఎక్యూమ్ లే అనేటువంటి ఒక మహోన్నతమైన ఆదర్శంతో జీవిస్తూ ఆ ఎనర్జీస్ అన్నీ కన్సర్వ్ అయిపోతాయి స్వాతంత్రత అవే కన్సర్వ్ అయిపోతాయి కన్సర్వ్ అయిపోయి దాని నుంచి ఒక శక్తి తిప్పికొస్తుంది ఆ శక్తి ఆత్మజ్ఞానంగా పరిణామాన్ని చెందించాలి విజ్ఞానమే దుఃఖశక్తి కాబట్టి పరిగ్రహాన్ని త్యాగించేయాలిగ్రహ శారీరీరస్థితిమాత్ర ప్రయోజనం కేవలం త్రాప్యభిమానవర్జితం కర్మ క కేవలం అంటే సాధారణంగా రాశారు నేను ఊహించలేకపోయాను శారీరం కేవలం కర్మ కురువ కర్మ చేయాలి బతికున్నంత వరకు కర్మ ఉంటుంది కర్మ లేదు జీవితం లేదు కానీ ఎటువంటి కర్మ ఇది శారీరం కర్మ ఒక విశేషం శారీరం అంటే శరీర స్థితి మాత్ర ప్రయోజనం ఈ కర్మకి ప్రయోజనం ఏంటంటే శరీరము నిలబెట్టడమే ప్రయోజనం శరీర రక్షణ మాత్ర ఫలకం అని వచ్చారు బలంగా ఉన్నవాళ్ళు శరీరాన్ని కాపాడటమే దాని ఫలం లేదండి శరీరాన్ని కాపాడడం అంటే ఏది భిక్షాటనాది రూపం భిక్ష చేయటం అంటే ఉన్నవాడు కూడా భిక్ష చేయొచ్చు కూడా నేను భిక్ష స్వీకరిస్తున్నాను అని భావన చేసేస్తే వాడు మానసికంగా ఈ స్థిరి సన్యాసేపడేది నాకు భిక్ష లభించింది ఈశ్వరుడు అనుగ్రహం చేత ఈ భిక్ష లభించింది దిక్ష అంటే ఆహారం ఆహారం నాకు ఈశ్వర అనుగ్రహం చేత లభించింది అలాగా అంతేగాని నేను యజమాని బ్రెడ్ ఎన్నర్ బ్రెడ్ వెన్నర్ని నేను మీరందరూ నా అధీనంలో పనిచేస్తున్నారు నేను మీకందరికీ భోజనాలు పెడుతున్నాను అని ఈ విధమైన అహంకారంతో కాకుండా దీనికంటే నేనే ఓనర్ని అహంకారంతో కాకుండా ఈ పూట మనకి భోజనం వచ్చిందంటే ఈశ్వరుని కృపయే వీళ్ళందరి యొక్క పుణ్యం చేతనే మనకి భోజనం లభించింది అనే ఒక సాధుభావంతో దిక్షాభావంతో కనుక ఆహారాన్ని తీసుకున్నట్లయితే అది అది అది స్పిరిట్ ఈ స్పిరిట్ సన్యాసాలు ఒక ఆయన ఉండేవారు ఆయన పొద్దున్న ఏడెంటికి భార్యను పిలిచేవారు ఇది ఆయన పూట ఏమండుతున్నావు అని అడిగేవాడు చెప్పండి అండి ఎందుకంటే ఆయన ఇడితే మాట మనసులు అలా అంటాడు కానీ ఈ చెప్పిందే ఉండాలి ఆవిడ ఇదిగే అదో తెలుగుతే అసలు చెప్పండి ఏముండమంటారు అని ఆవిడ అన్నారు ఆవిడ అంటారు ఆవిడికి తెలుసు వీడి ప్రశ్నకి సమాధానం ఏముండమంటారు అంటే ఏమున్నాయి పూర్వలు అంటే బెండకాయలు ఉన్నాయి మూడో నాలుగో టొమాటాలు ఉన్నాయి పూర్తిగా దేనికి పనికిరావు దేంట్లో నిన్న వేయచ్చు తర్వాత ఆరంధకంది ఏదో అరగంటలు ఉన్నాయి అరగంట వద్దు అరుగడ్లు రాష్ట్రం చూసుకుంటే అరగంట మర్చిపో ఆరకాయ పూల్చేయి ఆ బెండకాయలు టొమాటో వేసి కూర చేయి అప్పడాలు ఉన్నాయా ఉన్నాయి అవి వేయించు వడేయాలంటే వేసి అది ఒక లిస్ట్ మెనూ చెప్పేవాడు ఆ మెనూ వీలేసి అప్పుడు ఆవిడ ఒంటే ఉపక్రమించేవాడు ఇతను నా దగ్గర భగవద్గీత చదువుతు వచ్చారు కాబట్టి గీతాజ్ఞానం ఏం చేయాలని అడిగాడు మొట్టమొదట ఇంట్లో మెనూని డిక్టేట్ చేయటం మానేసి అంటే కూడా ఏది చేయబుంటారు ఆమెకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయండి నువ్వు నన్ను కిచెన్ ఇన్ఛార్జ్ నువ్వు ఏది పెడితే నేను కంప్లైంట్ చేయకుండా తింటా నోరెత్తకుండా తింటా ప్రేమగా ప్రసాదం ఈశ్వర ప్రసాదంగానే తినేస్తా నాకు ఏది ప్రాప్తమో అదే పెడతావు నేను కావాలన్నది నువ్వు పెట్టలేదు నువ్వు పెట్టాలనుకున్న కూడా నువ్వు పెట్టలేదు నాకు ప్రారంభ కర్మ ఫలాహీనంగా ఏది నాకు ప్రాప్తమో అదే పెడతావు కాబట్టి నువ్వు తయారు చేయవు నీ కూరలతో డబ్బులు తీసుకుని నువ్వు కొనేసుకో నువ్వు తయారు చేయవు నువ్వు పెట్టింది నేనే తింటా అని ముందు వస్తుంది అది ఖర్చు చేయండి ముందు ఆ డిసిప్లిన్ అప్పుడు నీకు గీతా జ్ఞానం ఎలా వస్తుందో నేను చెప్తానని చెప్పాను సో శారీరం కర్మ శరీరాన్ని నిలబెర్చడానికి ఎంత కర్మ ఉంటా దుష్టాసన ఆది సిద్ధం చేత మందు మాకు ఏదో ఉంటుంది ఆ ముందు కూడా ఎలాగంటే శరీర యాత్ర నడవడానికి అంటే కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా పహిల్వాన్ అయిపోవాలి స్టెరాయిడ్ డ్రగ్స్ పుట్టుకురా అని అలా మొదలెట్టకూడదు లేకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా అన్ని క్లియర్ అయిపోవాలి ఏదో మొదలెట్టింది అలాగే కాదు శరీర యాత్ర నడవడానికి కొంచెం మోకాలు కుంటుంది అనుకోండి యాత్ర నడుస్తుందా లేదా నడుస్తుంది సరే నడిచిపోతుంది కొంచెం నొప్పిగా ఉంది కొంచెం జంతువు బాగుంది దాస్తుంది ఇంకా తప్పనిసరి అయిపోయి వెహికల్ బ్రేక్ డౌన్ వచ్చేసింది అన్నప్పుడు మెకానిక్స్కి పట్టుకోవడం మెకానిక్ అంటే డాక్టరే డాక్టర్ దగ్గరికి పట్టుకోలేదు వెహికల్ బ్రేక్ డౌన్ వచ్చేస్తే దాన్ని డాక్టర్ దగ్గరికి పట్టుకొని పారాయణ మరి ఇలా బ్రేక్ డౌన్ అని కూర్చున్నారా బాబు ఇది దీనికి వెరిఫై చేయ కొంత రిపేర్ చేయాలంటే వాడు రిపేర్ చేస్తారు ఆ రిపేర్ కూడా ఓ మోస్తరుగా వర్కౌట్ అవుతుంది సక్రమంగా వర్కౌట్ అవ్వం ఎవ ఏంట అవుతుంది లేదంటే లేదు పర్ఫెక్ట్కి రిపేర్ అయితే ఇప్పుడు గుండె ఉందనుకోండి పెర్ఫెక్ట్ రిపేర్ ఎక్కడ గుర్తుంది ఇప్పుడు కొత్త చక్రానికి కొత్త వెహికల్కుండే పిస్తను ఆరు వందల మైళ్ళు నడిచిన వెహికల్కుండే పిస్టన యొక్క స్థాయిలో ఆ లెవెల్లో అరవై వేల మైళ్ళు నడిచిన బెండే పిస్టను ఉంటుందండి ఇది అడిగితే ఏదో ఉంటుంది దానికుండే పవర్ దీనికి ఉండదు దానికుండే యాక్సిలరేషన్ దీనికి ఉండదు ఏదో ఏదో కొద్దిగా ఫ్యూవెల్ పోస్తూ ఉంటే ఏదో నడుస్తూ ఉంటుంది కాఫీ కొంచెం ఇంటి కొంచెం భోజనం పరుస్తూ కలిగే కావాలని ఎప్పుడో అయిపోతుంది గొడవ దాని ఏందో అహం భావం కానీ మమభావం కానీ ఉండకూడదు పూటలు ఎదురుస్తున్నాయి దాన్ని అమ్మది పడితే అప్పుడప్పుడు ఇట్ క్రైస్ట్ ఫర్ అటెన్షన్ అప్పుడప్పుడు నా సంగతి చోటలో బాగున్నాను అప్పుడు ఒకే నువ్వు ఒక దాన్ని సరే నీ చూద్దాం ఈ పూట ఏదో సైన్ ఓ పావుసే దానికి ఏదో దాన్ని చేయటం చేసేసి దాన్ని మర్చిపోవడం లివ్ అబౌ ది థ్రెష్ హోల్డ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ చేస్తూ ఉంది అంటే శుచిగా చేపట్టడం సో శారీరం కర్మ అంటే అది ఇంకా కేవలం కర్మ మళ్ళీ ఇది కేవలం ఏది అంటే తత్రి అభిమాన వర్జితం ఆ శారీర కర్మ చేస్తున్నప్పుడు కూడా ఈ కర్మను చేసేది నేనేనే సరే శరీర స్థితి కోసం నేను ఆహారాన్ని సంపాదించుకుని నా ప్రజ్ఞతోటి నేను దాన్ని భుజించి శరీరాన్ని నేను ఆరోగ్యంగా తిరుత్తుకుంటున్నాను అనే అభిమానం కూడా వద్దు తప్పది సో ఉండాలి ఈశ్వరుని అనుగ్రహం చేసి శరీర స్థితికి కావలసిన ఆహారం లభిస్తోంది దేహానికి రోగం వచ్చినప్పుడు ఈశ్వరుడు ఎవన్నో చూపించి ఏదో మార్గం దారి చూపించి ఆ రోగాన్ని సెట్రైట్ చేసి మళ్లీ దీన్ని దారిలో పెడుతున్నాడు ఈశ్వరుడు ఈశ్వరానుగ్రహం చేతనే ఇది నడుస్తుంది ఎంతవరకు ఈశ్వరుని నడిపిస్తే ఎంతవరకు నడిపి నడుస్తుంది ఈశ్వరుడు ఫుల్ స్టాప్ పెట్టేమన్నప్పుడు ఫుల్ స్టాప్ అయిపోతుంది మనకి ఏ చింత లేదు మనకి ఏ అభిమానము లేదు కాబట్టి అహం కరోమి ఈ కర్మకి ఈ అనేది కూడా లేకుండగా కేవలం కర్మ అలా చేసుకుంటే నా ఆప్నోతి అంటే న ప్రాప్నోటి వీడు పొందడు ఏమిటి పొందడు ఇదేం పొందుతుందండి వీడు చేసేదాంట్లో ఇంకా పొంది ఏముంది అక్కడ పొందడు ఏమిటి పొందడు కిల్బిషం పాపం అనిష్ట రూపం ధర్మ ఇంకా అది సెటిల్ అయిపోయింది ఇంకా మీకు ఏం డౌట్ అసలు కిల్పిషం రాదన్నాడు అంటే అర్థం ఏంటండి రెండు ఏమిటి ఒకటి పాపం పాపం అంటే అనిష్ట రూపం పాపానికి రూపం ఏమిటి ఉంటుందంటే దుఃఖ రూపమే పాపానికి రూపం దుఃఖమే ఎవరైనా దుఃఖంలో ఉందా అనుకోండి ఎప్పుడు చేస్తున్న పాపం వల్ల ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాదండి అంటారు తన తమకి తాను కూడా అప్లై చేసుకుంటారు ఏదో దుఃఖం వచ్చినప్పుడు ఏదో పాపం చేసినా అనుభవిస్తున్నాం కర్మ ఫలాన్ని మరి అనుభవించే కదా సో అది పాపం తర్వాత కిందషం అంటే అర్థం పూర్తి ధర్మం అంటే పుణ్యం ఇచ్చే ధర్మం పుణ్యం కింద ధర్మం ఆత్మ ధర్మము సమాజ ధర్మము అన్నీ విలు పెట్టేసి ఆ ధర్మంలో పడిపో కాదు ఇయ్యం అంటే మెరిట్ అకౌంట్ అకౌంట్ వేస్తూ ఉంటారు మెరిట్ మెరిట్ లక్షణం ఎలా ఉంటుందో తెలుసుకుందండి వీళ్ళు దేవాలయానికి వెళ్తారు వెళ్ళే అష్టోత్తర పూజకి వీళ్ళు టిక్కెట్ పోస్తారు అంత కాస్త కమర్షియల్ అష్టోత్తర పూజకి టికెట్కి ఏమిటండి నీకు అష్టోత్తర పూజ మీకు చేయాలని ఉంటే పూలు తెచ్చుకోండి నామాలు తెచ్చుకోండి దేవుళ్ళు బతికి చేయండి ఈ టిక్కెట్ కూడా నేను నాకు అర్థం కాలేదు అలా కాదు అక్కడే చేయాలని ఒకసారి ఎప్పుడు టికెట్ కోసాడు టికెట్ కోసే అష్టోత్త చేయిస్తాడు తప్ప చేయించువా వీడి గోత్రము అది చెప్పి ఎందుకు గోత్రం అది వాడు చెప్పడం నేను చెప్తావు వీడి భయం ఏంటంటే రూపాయలు ఇచ్చి కోసేసిన తర్వాత ఏదా నా అకౌంట్లో పుణ్యం పడుతుందో పడదో అని మీరు అకౌంట్లో పుణ్యం పడాలంటే ఏం చేయాలి మేము పేరు రాయించాలి రేషన్ కార్డు మీకు రావాలంటే ఆ లిస్టులో మీ పేరు పడితే మీకు రేషన్ కార్డు వస్తుంది పేరు రాయించాలి ఆ దేవాలయంలో దేవుడి దగ్గర పేరు రాయించాలి పేరు రాయించడం వీడి పేరు లిస్టులో పడారు అంతా పుణ్యం అంతా మీకైనా మరి మామదేవి అని అనుకున్న సహకుటుంబస్య అని పక్కన సహకుటుంబస్య ఉరమవాళ్ళు ధర్మపత్ని సమేతస్య అనివ్వరు సహకుటుంబస్థానం దొరకదు సంధ్యావనం చేసేప్పుడు ధర్మపత్ని సమేత స్థాన ఉంటుంది ధర్మపత్ని సమేత పుత్ర సమేత పుత్రికా సమేత ప్రథమపుత్ర సమేత ద్వితీయ పుత్రి ఇలా ఉండదు పెంపుడు కుక్క ఇలా ఉండదు కర్మపత్ని సమేతస్థాన ఉంటుంది వీరికి ఆమెకి సంబంధం వీడి పుణ్యంలో అవకు సభం వస్తుంది అంతే ధర్మవంతి సమయం ఇస్తారు మరి కొడుకులు వాళ్ళు వాళ్ళ పుణ్యాలు వాళ్ళదే వాళ్ళ ప్రారంభాలు వాళ్ళదే వాడి ప్రారంభాన్ని వీడికి అర్థకాలే వాళ్ళ వాళ్ళ ప్రారంభం తెచ్చుకొచ్చారు వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు వీడి చేసే కర్మతో వాళ్ళకేమో సంబంధం లేదు సహకుటుంబస్థ అన్నది ఈ పురోహితుల వల్ల వీడిని సంతోష పెట్టడం కోసం తెచ్చింది అది అలా ఉండదు ఒక్క పూజ చేస్తాడు ఇంతమందికి దాంట్లో లాభం వచ్చేయాలంటే అదన అర్థం ఉండదండి ఇదంతా కూడా పుణ్య పుణ్యా స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఇది మహాత్ముడు అటువంటి పుణ్యాన్ని కూడా కోరరు కాబట్టి కిరి అది కూడా కిరిద్దిలో పడేశాడు శంకటాచార్య కిరి దిషం ఎందుకని అది కూడా బంధిస్తుంది ఇప్పుడు బంధిస్తుందో లేదండి వీడు పుణ్యం కోసం ఇంత సంతాన పడుతున్నాడంటే అదే బంధం బంధం వేరే ఉండదు బంధువాలే ఉంటున్నా శనైశ్వరుడు శివుని ఒకసారి ఛాలెంజ్ చేశాడు నేను నీకు కూడా దుఃఖాన్ని కలిగించగలనయో హే శివాణ్ నువ్వు అందరికీ దుఃఖాన్ని కలిగించగలలేమో నాకు దుఃఖాన్ని కలిగించలేవు ఛాలెంజ్ అని సరే అయితే రేపు నీకు నేను దుఃఖాన్ని కలిగిస్తాను అని ఛాలెంజ్ చేశాడు నువ్వు ఎలా కలిగిస్తావో నేను చూస్తావు కదా అని అడుగుశివుడు తెల్ల తెల్లవారు సమీ వెళ్ళిపోయి ఓ చెట్టు తోడ్రాడో ఈ శనై్వరుడికి కనపడకుండా దమ్ముకున్నాడు ఈ శనైశ్వరుడు దూపు తీశాడు అంతా ఆయనకి శివుడు ఎక్కడా కనపడలేదు ఎందుకంటే కనపడకుండా దమ్ముకున్నాడు కదా అయిపోయాడు శనైశ్వరుడు నవ్వు నవ్వుకున్నాడు మొన్నడు పొద్దున్న ఆ పండుగ వేసిన రోజు అయిపోయిన ఉంది శివుడు తోరవలకి బయటకు వచ్చాడు వచ్చే శనైశ్వరా నువ్వు నాకేం చేయలేకపోయా ఉన్నాడు చేయలేకపోవడం ఏంటండి నేనే చేస్తున్నా మమ్మల్ని మీరు కైలాసాధిపతి ఉండి కైలాసాన్ని నిధులు పెట్టి పార్వతీదేవి అర్థాంగిని నిధులు పెట్టి చెట్టు తోరలో మీకంటే మా మానవులున్నాయో వాళ్ళు ఏదో పుణ్యమ ఏదో పౌజ పునస్కారం చేస్తున్నాం ఏదో వాళ్ళ గంటలు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు చెట్టు తోరలో ఎవరికీ కనపడకుండా దాముకుని భయపడుతూ దాముకున్నారే అదే నేను పట్టుకోవడం అంటే అదే అని చెప్పాడు నిజంగా కాబట్ ధర్మం కూడా బంధిస్తుంది అది కూడా బంధమే ఎందుకని ఎలా బంధమైంది శని బంధం ఎలా అయింది శివుడికి భయపడ్డాడు కదా అదే బంధం భయమే బంధం అలాగే మీరు నాకు ధర్మం వస్తుందో రాదో పుణ్యం వస్తుందో రాదో వచ్చింది నాకు రాసు అయిపోతుందేమో అని భయపడుతున్నాడా లేదా కంసం ఉందా అంటే అదే బంధం అయింది ధర్మం అది కూడా ఆ మహాత్ముని స్పృశించాడు దాని మీద వివరణ ఇస్తున్నారు ముముక్షో అనిష్ట రూపత్వాడు ధర్మోపి కిల్పిషమేవా అని పాపం కిలిపిస్తామన్నారు కానీ ధర్మం అంటే పుణ్యాన్ని కూడా గిలిపిస్తూ ఉంటున్నారు ఏమిటి అంటే పుణ్యం వర్చ్యు అది గిలిపిస్తన్నారు ఏమిటి అంటే ధర్మోపి కిల్పిసమేలా ధర్మం కూడా మోక్షకామునకు కిల్పిషమే ముముక్షో స్పర్ధాదు కోరే వాళ్ళకి కిల్బిషం కాదు స్పర్ధాదులను కోరే వాళ్ళకి అది వర్షీనే అది దేవానికి కానీ మోక్షాన్ని కోరేవాడికి ధర్మం కూడా అడ్డే ఓ భక్తుడు కైలాసానికి వెళ్తున్నాడు కైలాసానికి వెళ్ళిపోతున్నాడు శివుని విటుక్కుడితో కైలాసానికి వెళ్తున్నాడు ఎందుకంటే వెనకాల ఎవరిలో నదికొస్తున్నట్టుగా సౌన్య వినపడేది వెనక్కి ఉదాహరణతో మనకి ఎందుకు వెనక అవుతుంటే మనకు కావాల్సింది శివుడు శివుడు ఈ దిక్కుని కైలాసంలో ఉన్నాడు కాబట్టి కైలాసానికి వెళ్ళిపోతున్నాడు భక్తుడు కథండే స్పిరిటే కైలాసానికి వెళ్ళిపోతున్నాడంటే మోక్ష మార్గంలో వెళ్ళిపోతున్నాడు నష్టం అప్పుడు వెనకాలను నడిచే శివుడు కొంచెం వేగంగా వచ్చి వీడి పక్కన నడిచాడు పక్కనే అవుతున్నాడు చూద్దామార్థం మనం ఎందుకు పక్కన వాడు ఉంటే మనం చూద్దాం అని నడిచి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఆ పక్కవాడు దారికి అడ్డొచ్చి నేను ఎందుకు ఉండిదా నీ వెనక్కాల వస్తున్నాను నేను మీకు పక్కన కూడా వస్తే కూడా నా ముఖం చూడకుండా తప్పించిపోతున్నాయి కాబట్టి నేను ఇంద్రుణ్ణి స్వర్గవకాశిపతిని మీకు స్వర్గం ఇద్దామని నిన్ను స్వర్గానికి పట్టుకెళ్ళడానికి వచ్చాను నేను అని అని ఆఫర్ చేస్తాను ఆఫర్ చేస్తే విధంగా నాకు అర్థం నేను శివుణ్ణి శివ సాహిత్య చంపొస్తాను ఏపోతూ ఉంటే నాకు ఈ స్వర్గం నాకు వద్ద అంటుంది వద్దని వేగంగా ముందుకెళ్ళిపోతాను ఇది కుబేరుడు వస్తాడు నేను వరల్డ్ మొత్తానికంతకీ కూడా ట్రెషర్ నేను నీకు మొత్తం ట్రెషర్స్ అన్నీ ఇస్తానయ్యా ఫ్యూర్కి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే నన్ను అడిగి తీసుకుంటాడు నీకు నేను ట్రెషర్స్ ఇస్తాను అని అంటాడు అంటే నాకు అక్కడ వినాడు కావాలి అంటాడు అంటే కుబేరుడు వెనకాల పడతాడు వీడి వైపు వెళ్ళిపోతూ ఉంటాడు ఆఖరిగా ఏమవుతుందంటే ఇక ఆశ్చర్యపోయేది వీళ్ళు జారిపోరు వీళ్ళు వీడి వీడి వెంటబడి ఉంటారు అదేవిధంగా మిమ్మల్ని ఉద్దన్నాను కదా మా వంట కూడా వస్తున్నారు అయితే అని అడుగుతాను నువ్వు ఉద్దన్న కారణంగానే నీకు మేము బద్ధులం అయిపోయాం నీకేమో సేవకులు అయిపోయావు నీ విడిచిపెట్టి వెళ్ళలేండి మేము మీతో రావాల్సిన అలా ఉంటుంది కాబట్టి పుణ్యాన్ని కూడా అనిష్టంగానే స్వీకరిస్తారు అనిష్ట రూపత్వ ఈ పుణ్యం వచ్చింది అనుకోండి దీనికోసం స్వర్గానికి వెళ్ళాలి ఇంకో జన్మ మళ్ళీ స్వర్గ నుంచి నెలకి ఈ లోపల ఏదైనా పాపకర్మ చేసేదనుకోండి మళ్ళీ మొదటికి వస్తుంది పుణ్యవద్దు పాప వద్దు కాబట్టి మోక్షకాముకుడికి పుణ్యం కూడా కింది సంతోటి సమానమైంది కాబట్టి పుణ్యకర్మలు చేసి తద్వారా పుణ్యాన్ని సంపాదించి తద్వారా యుధలోకంలో పరలోకంలోనూ భోగాలను అనుభవించాలనేటువంటి దృష్టి కూడా ఈ మోక్షకాముకునకు ఉండదు అంచేతనే వీడు ఆత్ వేదాంతం కావాలని వస్తాడు వేదాంతం అంటే ఏదో నువ్వు క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది వేదాంతం అంటే కర్మలు కామ్యకర్మలు చేసి పుణ్యం సంపాదించడం ఏదో వేదాంతం కాదు ఇది వేదాంతం కాదు అది విధి కాండ కర్మకాండలో పడుతుంది నువ్వు కావాల్సింది ఏంటంటే వేదాంతం కదా వేదాంతానికి వచ్చి గీత లేకపోతే ఉపనిషత్తుల తోలుతో ఖాళీగా ఉన్నప్పుడు కామ్యకర్మలు చేస్తూ అది అది పద్ధతి ఎలా అవుతుంది అది వేదాంతం ఎలా అవుతుంది నాకెప్పటికీ అది చవలని నాకు తెగని సమస్య అది ఎలా గురుగుతుంది ఎలాగంటే సత్యహరిశ్చంద్రుడి దగ్గర కిశీరికం చేస్తూ ఖాళీగా ఉన్నప్పుడు అసత్యాలు చూస్తూ దొంగతనాలు చేస్తున్నాయి అది ఎలాగండి అది రెండు కాంట్రాడిస్తారు అది రెండు ఒక వరలో పట్టాలండి మీకు భోగాలు కావాలంటే ఈ వేదాంతం పక్కన పెట్టేసి భోగాలు దగ్గరికి వెళ్ళచ్చు అక్కడేవో కామ్యకర్మలు ఉంటాయి ఈ కర్మ చేస్తే ఈ ఉపాసన చేస్తే ఈ భోగం వస్తుంది ఆ ఉపాసన చేస్తే ఆ భోగం వస్తుంది అవన్నీ చేసుకోవచ్చు అవి వచ్చి వస్తాయి ఇప్పుడు కట్టి తర్వాత వస్తాయి అదో మార్గం వీళ్ళు వేదాంతమో ఆత్మజ్ఞానమో అని వచ్చి ఆత్మాపూర్ణ అంటూ ఉంటాడు ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటారు మరి అహం బ్రహ్మాస్మి అంటే మరి కామ్యకమ్మలు ఎందుకు తస్మాత్ ముక్తో కాబట్టి పుణ్యపాపముల నుండి విముక్తుడైపోతాడు అవి వీడిని స్పృశించవు వీడిని పొందవు అని చెప్పారు కదా కాబట్టి వాటి నుంచి ముక్తుడైపోతాడు మరి పుణ్యపాపాల నుండి ముక్తుడయ్యేదంటే మరి సంసారం నుంచి ఎప్పుడు ముక్తుడవుతాడు దాని పేరేది సంసార ముక్తోభవతి అమ్మ పేరే ముసలమ్మని సో పుణ్యపాపముల నుండి విముక్తుడౌతాడన్నా సంసార బంధం నుంచి విముక్తుడవుతాడన్నా ఒకటే ఆ దాని ఎందుకంటే సంసారం ఉంటే పుణ్యపాతములు వాటి ద్వారా శుభలోక్షములు ప్రవాహములు శుభలోక్షములు ఆ తర్వాత జన్మ మరణములు ఈ విధమైనటువంటి ద్వంద్వాలకే సంసారం ఇస్తారు ఈ ద్వంద్వాలన్నీ కూడా పుణ్యపాతాల నుంచి వచ్చే మూలగా ఉన్నాయి సో ఎప్పుడైతే పుణ్యపాపాల నుండి విముక్తులైపోయాడో మొత్తం ద్వంద్వాలన్నీ కూడా పోట ఒకటి సంసారం నుంచి అనే శ్లోకం మీరు మీద చర్చ శరీర నివర్త శారీరం కర్మ అభిప్రేతం ఆహోక్వి శరీరమాత్ర ప్రయోజనం ఒక శక్తి మొదలమిష్య శారీరం కేవలం కర్మాన ఉంది సరే కేవలం అలా చెప్తాండి శారీరం కర్మాని ఉంది కర్మ కర్మ తెలుసుకునే ఉంది ఇంకా ఆ కర్మకి విశేషణం శారీరం అని ఉంది ఈ శారీరం అంటే అర్థమే ఉంది శరీర అన్నది బేస్ వర్డ్ ఈ శరీర అనే వర్డ్ మీద ఓ ప్రత్యయం చేస్తాండి అనే ప్రత్యయం చేస్తాం శరీర ప్లస్ ఆ మొదటి అక్షుకి వృద్ధు వస్తుంది మొదటి అక్ష అంటే సవర్ణం మీద ఉండే ఆ కారం దానికి వృద్ధుస్తే ఆ అవుతుంది శారీర ప్రసాదో గుణే ఆ ప్రసాదం శారీర అంటే శరీరమునకు సంబంధించిన అని ఆ స్థితి పనికిరాదు అయింది ఎందుకొస్తుందా సరే శరీరమునకు సంబంధించిన కర్మ అని అనుకున్నా దాని ఆ మాటకు అంతే అర్థం ఇప్పుడు శరీర సంబంధమైన కర్మ అంటే అర్థం మీరేం చెప్తారు శరీర నిర్వర్త్యం కర్మ అని చెప్తారా అంటే శరీరము చేత చేయబడే కర్మ అని చెప్తారా కర్మ అభిప్రేతం అర్థం మీకు అంగీకర్మ లేక శరీర మాత్ర ప్రయోజనం శరీరాన్ని నెరవేర్చడమే ప్రయోజనము అని అర్థం చెప్తారా నిజంగా అలా చెప్తారా శరీరాన్ని నిలబెట్టడమే ప్రయోజనము అని అర్థం చెప్తారు కానీ ఇంకో రకంగా చెప్పచ్చు కదా శరీరము చేత చేయబడే కర్మ అని కదా శరీరాన్ని ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి అర్థం అంటే మీరు పాప కర్మ చేసినా శరీరంలో చేసినట్టే కామ్య కర్మ చేసినా అన్ని శరీరంలో చేసినట్టే అలా అర్థం శరీరం చేత చేయబడే కర్మ కాయిక కర్మ అంటారు కాయంత కాయన వాచ మనస్స కాయంతో చేసే కర్మ వాస్తుతో చేసే కర్మ మనస్సుతో చేసే కర్మ అని మూడు ఉన్నాయి దాంట్లో ఇక్కడ శారీర కర్మ అంటే కాయంతో చేసే కర్మ అర్థం చెప్తారా అలా చెప్పలేదు మనం మనం ఎలా చెప్తాము శరీరాన్ని నిలబెట్టడానికి అవసరమైన కర్మ అలా చెప్తారా అని ప్రశ్న పరోపక్షి ప్రశ్న దాని మీద శంకరుడు సమాధానం దానికి ఆ సమాధానం ఏమిటంటే ఏమిటి ఎలా చెప్తే ఏంటి ఎలా చెప్తే ఏమైంది అంటే అర్థమైతే దానికి దాని అంటే ఆయన అభిప్రాయం భాష్యకారుల అభిప్రాయం ఏమిటంటే సపోజ్ శరీరము చేత చేయబడే కర్మ అని చెప్పాను అనుకో ఏమిటంటే అప్పుడు ఏమవుతుంది ఏమిటి మీ అభిప్రాయం ఏంటి అలా శరీరాన్ని నిలబెట్టడానికి అవసరమైన కర్మ అని చెప్పాననుకో నేను అప్పుడేమిటి మీ మనస్సులో ఏముందో బయటపెట్టవాత్సాన్ని దేవుడి కాబట్టి నువ్వు ఏ పక్షంలో ఏ రిజల్ట్ వస్తుంది ఏ పక్షంలో ఏ కంక్లూషన్ నువ్వు డ్రా చేస్తామో చెప్పు అప్పుడు నేను ఏ పక్షాన్ని అర్థం ఇస్తానో చెప్తాను అని దీన్ని ప్రౌఢవాదము అంటే అలా గడుసు గడసరితనం ముందు చెప్పకూడదు ఉదాహరణకి స్వామిది రేపు గీత చెప్తారా లేకపోతే ఉపనిషత్తు చెప్తారా అని అడిగారు అనుకోండి ఏమో అలా చెప్తున్నావు ఏ విషయం ఏంటి చెప్తున్నావు సపోజ్ గీత చెప్తారనుకో అప్పుడేమిటి అలా కాకుండా గీత కాకుండా ఉపనిషత్తు చెప్తారనుకో అప్పుడే అసలు ఏమిటో చెప్తున్నావు అంటే కాదండి గీత చెప్పినట్లయితే ఇలాంటి పరిస్థితి ఉపనిషత్తు చెప్తున్నట్టు అలాంటి పరిస్థితి అని మీరు వివరించారనుకోండి అప్పుడు సమాధానం ఈ పాజిబుల్ అయితేనే కామెడేట్స్ ఆల్సో అది పాజిబుల్ అకామిడేట్స్ కూడా అసలు మీ మనసులో ఏముందో బయటపెట్టండి యోగడుచుతాం చాక అది భాష్యకారుల వచనం పూర్వపక్షి శరీర నిర్వర్త్యం శారీరం కర్మ శరీరస్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మేది అంతవరకు భాష్యకారుల అంతవరకు సిద్ధాంతవచనం సపోజ్ శరీరం చేత చేయకూడదు ఈ కర్మం చెప్పాననుకో అప్పుడేమిటి అలా కాకుండా శరీరాన్ని నిలబెట్టడం కోసం మాత్రం చేసి కర్మం చెప్పాను అనుకో అప్పుడేమిటి అని ప్రశ్న అని ప్రశ్న మీద ప్రశ్నలు కోరపక్ష్యే సరే చెప్తాను వినండి య శరీర నిర్వర్త్యం శారీరం కర్మ అభిప్రేతం సార్ తదా అృష్టాదృష్ట ప్రయోజనం కర్మ ప్రతిషిద్దమీ శరీరేణ క్వన్ నాప్నోతి కీల బ్రువత విరుద్ధాభిధానం ప్రసజేత మీరు ఒప్పికి పట్టాలి శాస్త్రీయమైన చర్చ ఇప్పుడు శారీరం అంటే శరీరము చేత చేయబడే కర్మ అని చెప్పారు సో పైన ఉన్నట్టుగా నిరాశీ యొక్క చిత్తాత్మ చెత్త సర్వపరిగ్రహ అలా ఎవడైతే ఉంటాడో వాడు శరీరంతో చేసిన కర్మకి పాపం రాదు అని అర్థం వస్తుంది కర్మ కుర్వన్ తెలుసం నా ఆత్మకి అంటే అర్థం ఏంటి వాడు శరీరంతో ఏ కర్మ చేసినా పాపం రాదు అంటున్నారు కదా అంటే ప్రతిషిద్ధమే కర్మ కుంభ ఒకవేళ చేయకూడని కర్మని చేసేసిన అహింసని చేయకూడదని ఏమో ఉంది అది కూడా హింసని హింసను చేయకూడదని అంటే హింస చేసేసినా లేకపోతే మరో పాపం చేసేసినా అయితే స్టేయము అంటే చోరీ చేసేసినా వీరికి ఇంకా పాపం రాదనమాట అని అర్థం చెప్తారా అలాంటి అర్థం ఎలాంటి అర్థం చెప్తే విరుద్ధమైన అర్థాన్ని చెప్పినట్టు అవుతుంది గేత పత్రికన ఇలాంటి అసందర్భ పథకాలు చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఆ దోషం వస్తుంది శారీరక శబ్దానికి శరీరం చేత చేయబడే కర్మ అని చాలా దోషం ఓకే శాస్త్రీయం తర్వాత ఈ కర్మ ప్రతిషుద్ధ కర్మ ప్రతిషుద్ధ కర్మకి అంటే నిషిద్ధ అర్థం చేయకూడని కర్మ దానికి రెండు ఫలాలు ఉంటాయి దృష్ట ఫలము అదృష్ట ఫలము ఇది చోరీ చేసేదనుకోండి శోరీకి దృష్టఫలం ఏమిటి జైల్లో పడతాయి అదృష్ట ఫలం ఏమిటి నరకానికి పోతుంది ఈ నరకం అన్నది అదృష్ట ఫలం కాబట్టి ప్రతిషుద్ధ కర్మ దానికి దృష్టఫలం ఉంటుంది ఇంకో అదృష్ట ఉంటుంది అలాంటి ప్రతిశుద్ధ కర్మ శరీరంతో చేసేసినా కూడా వీడికి ఏ తిరుదేశము రాదు అని అర్థం అవుతుంది రామ అలాంటి అర్థం చెప్పకూడదు ఆ దోషం వస్తుంది విరుద్ధార్థాన్ని చెప్పినటువంటి దోషము శాస్త్రీయ దృష్టాదృష్ట ప్రయోజనం శరీరేణ కున్ నాప్నోతి తిల్దం ఇది బ్రువత అప్రాప్త ప్రతిషేధ ప్రసంగ అలా కాదండి ప్రతిషిద్ధకర్మని చేస్తాడని చెప్పద్దు శరీరంతో చేసి చే చేసి కర్మ ప్రతిషిద్ధ కర్మ కాదు శాస్త్రీయమైన కర్మనే అనుకుందాం ప్రతిషిద్ధ కర్మ అని చెప్పేసి అప్పుడు కూడా గెలిపిసం రాదని తప్పదు శాస్త్రీయమైన కర్మనే చేస్తాడు అంటే శాస్త్రము చేత శాస్త్రం అంటే వేదం వేదం చేత విహితమైన కర్మనే చేస్తాడు అయినా చేస్తాడు శరీరంతో చేస్తాడు ఓకే అని అలా చెప్పారనుకోండి అర్థం చిత్తప్పుడు ఏమైనా ఆ వాక్యం ఎలా ఉంటుంది శాస్త్రము చేత విహితమైన కర్మను శరీరంతో చేసిన పాపము రాదు అని ఉంటుంది ఆ వాక్యం అసందర్భంగా లేదు ఎందుకంటే శాస్త్రం చేత విహితమైన కర్మను శరీరంతో చేస్తే పాపం ఎలా కూరదు పాపం ఎందుకు వస్తుంది కాబట్టి ఆరోగ్యకరమైన భోజనాన్ని సరైన మోతాదులో స్వీకరించినప్పుడు ఆ అదైతే రోగము రాదు అని ఇది చెప్పక్కర్లేదు మీద రోగం ఎలాగూ రాదు అలాగే శరీరంతో శాస్త్ర కర్మలు చేసినా పాపము రాదు అని చెప్పక్కర్లేదు ఎందుకని అప్రాప్త ప్రతిషేధ ప్రసంగ స్పష్టంగా రానిదాన్ని ఇది రాదు అని చెప్పడము దోషము ఎలాగూ రాదు ఎలాగూ ఇది రాదు అని చెప్పడానికి అవసరం లేదండి అలా చెప్పకూడదు వచ్చే అవకాశం ఉన్నప్పుడే ఇది రాదు అని నిషేధించాలి వచ్చే అవకాశం లేనప్పుడు నిషేధించకూడదు ఇది నేను వదిస్తా అని మీకు ఇప్పుడు ఇలా ఇప్పుడు సపోజ్ నేను కూర్చుని ఉన్నాను మీరు కనపడతారు లేకపోతే మీరు కూర్చుని అప్పుడు పెద్ద లేదు నాకు ఇప్పుడు కాఫీ మీరు అని అన్నాను అనుకోండి దాని అలాంటి నిషేధాలు చెప్పకూడదు తనకి నీకు కాఫీ పట్టుకు వస్తున్నాను అని మీరు ఎంత అభ్యర్థులు వద్దండి నేను ఇప్పుడు తాగను లేకనే తాగాను ఇప్పుడు తాగను అని అన్నాడు అంతేగాని మీరు ఏమీ లేదు నేనేం పట్టుకు రావట్లేదు కాఫీ వాసన కూడా ఏమీ లేదు చుట్టుముట్టు అటువంటిప్పుడు నాకు కాఫీ వద్దు అని నిషేధించకూడదు నిషేధించటం అన్నది అప్రాప్తి ప్రతిషేధ ఉండదు కాబట్టి ఇక్కడ అప్రాప్త ప్రతిషేధం దోషం ఓకే శారీరం కర్మ క్వతి విశేషణా కేల శబ్దప్రయోగా వాంగ్మనసనివర్త విషేధవిషయర్మాధర్మశవాక్యం కనోతి కిల్లిసం ఇుక్తం సార్ ఈరోజు ఇంకా విచారం ఉంది ఈ విచారం మీకు ఓటిక ఉండాలి ఈ విచారాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి శారీరం కర్మ కుర్వన్ అని విశేషణం వేశారు ఆ కర్మశబ్దానికి శారీరం అనే విశేషణం వేశారు పైగా కేవలం అని విశేషణం వేశారు ఒక్క కేవలం ఉంటే అది మాత్రమే అనే శబ్ద కూడా ఉంది కర్మ మూడు విధాలు శరీరంతో చేసేది కాయుత కర్మ వాక్కుతో చేసే కర్మ మనస్సుతో చేసే కర్మ ఇప్పుడు మూడు విధాల్లో ఇక్కడ కేవల శుద్ధ ప్రయోగం చేసి శారీరం అన్నారు కాబట్టి ఆ మూడు రకాల కర్మలలో కాగిత కర్మ అని అర్థం చెప్పారు సపోజ్ అలా చెప్పలేదు మనం మనం ఏమని చెప్పామంటే శరీర స్థితి మాత్ర ప్రయోజనం కర్మ అని అలా చెప్పకుండా కేవల శుద్ధ చేత శారీర శుద్ధ చేత మూడు రకాల కర్మలలో ఆ రెండు పక్కన పెట్టి ఆ మొదటిదైన కాగిత కర్మ అని మీరు అర్థం చెప్తే చెప్తే అప్పుడు కూడా అనేక దోషాలు వస్తాయి అట్లా కూడా చెప్పడానికి వీలు లేదు ఏం దోషాలు వస్తాయి ఇప్పుడు వాస్తుతోటి మనస్సుతో చేసే కర్మ ఉంటుంది ఆ విహిత కర్మ కావచ్చు నిషిద్ధ కర్మ కావచ్చు అంటే చెయ్యదగ్గ పని అవచ్చు శాస్త్రం నిషేధించిన కర్మ కావచ్చు విహితమైన కర్మకి ధర్మము నిషిద్ధ కర్మకే అధర్మము అని చెప్పారు విధి ప్రతిషేధ విషయం ధర్మ అధర్మ శబ్దవాక్యం కాబట్టి ఇప్పుడు వాటిని కుర్వన్ ఆత్మోతి గిల్బిషం యా ఇప్పుడు ఇలా అర్థం చెప్పారనుకోండి కాయిక కర్మను మాత్రమే చేస్తే కిల్బుషము రాదు అని అర్థం చెప్పారనుకోండి దాన్ని బట్టి ఏం తెలుస్తుంది వాచిక కర్మను చేసినప్పుడు మానస కర్మను చేసినప్పుడు కిల్బుషం వచ్చేస్తుంది అని అర్థం కేవల శబ్ద అందులో వాచిక కర్మ మంచి పన్న కర్మ చేసినా చెడ్డ కర్మ చేసినా కిలుబుషం వచ్చేస్తుంది మానస కర్మ మంచిదైనా చెడ్డదైనా చేస్తే కిలుబుషం వచ్చేస్తుంది శరీరంతో చేసింది మాత్రం కిల్దుషం రాదు అని అర్థం చెప్పినట్టు అర్థం బాగుందండి బాగులేదు అది కూడా చాలా అవకట వద్ద అది అది వరిష్ట అది ఎలాగంటే తప్పి వాంగ్మనసాభ్యాం లిఖిత అనుష్ఠాన పక్షే కిల్దుష ప్రాప్తి వచనం విరుద్ధమాపజ్ఞత ఇప్పుడు శారీరం కేవలం శరీరంతో మాత్రమే కేవలము శరీరంతో చేసే కర్మకి మాత్రమే కిల్దుషము రాదు అన్నారు అంటే వాక్కుతో చేసే కర్మకి కిలుపుసం వచ్చి వస్తుంది కదా వాక్కుతో చేసే కర్మ ధర్మవైనా కూడా కిషం వచ్చేస్తుంది మనస్సుతో చేసే కర్మ ధర్మమైనా కూడా కిలుపుసంసేస్తుంది అంటే అది మరి విరుద్ధంగా లేనది ధర్మబద్ధమైన కర్మను చేసి కిల్పిషం రావటం అనేది అది అలా చెప్పకూడదు అలా తక్కువ చెప్పినట్లు అవుతుంది ఓకే ప్రతిషిద్ధ సేవా పక్షికి భూతార్థానువాద ఇప్పుడు విహిత కర్మని వాక్కుతో చేస్తే కిల్పిషం వస్తుంది విహిత కర్మని మనస్సుతో చేస్తే కిల్పిషం వస్తుంది అనేటువంటి తప్పు వాక్యాన్ని చెప్పినట్టు అవుతుంది అది విహిత కర్మల విషయంలో ఇంకా నిషిద్ధ కర్మల దగ్గరికి రండి నిషిద్ధ కర్మని వాక్కుతో చేస్తే పాపం వస్తుంది అది ఎప్పుడనవసరం ఎందుకంటే అది అందరికీ తెలుసున్న సంగతే భూతార్థము అంటే ఆల్రెడీ తెలుసున్న విషయం దాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పడం అనర్థం నేస్తే మనస్సుతోటి మీరు పాపకర్మని మనస్సుతోటి చేసినట్లయితే పాపం వస్తుంది ఎందుకన్నా చెప్పడం అది అనవసరం కాదు ఇక ఎంత దూరం వచ్చి మళ్ళీ ఆ మాట చెప్పడం అనవసరం కాబట్టి కేవలము ఒక కాయికర్మ అని చెప్పి వా వాకి మానస కర్మని పక్కన పెట్టినట్లయితే చాలా విదూరమైనటువంటి అర్థాలు వస్తాయి ఎటువంటి అర్థాలు వస్తాయంటే వాస్తుతోటి మనస్సుతోటి విహిక కర్మని చేస్తే పాపం అనే విరుద్ధమైన అర్థం వస్తుంది వాస్తుతోటి మనస్సుతోటి పాప కర్మను చేస్తే పాపం వస్తుంది అని వేరే చెప్పనక్కర్లేని మీనింగ్ లెస్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దోషం వస్తుంది తెలిసిందాన్ని సమాచారం మంచిది కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ శారీరం కర్మ అన్నప్పుడు శరీరంతో చేసేది మనస్సు వాస్తుతో చేసేది మనస్సుతో చేసేది అని మూడు పెట్టి ఆ మూడింట్లో శరీరంతో చేసి కర్మ కనుక అర్థం పెట్టే అన్ని దోషాలు అది ఏ టు జీ అన్ని దోషాలే ఇంకేత అలా చెప్పబోతుంది మరి ఇంకెలా చెప్పాలి మనం మొదటి చెప్తాం శారీరం కర్మ అంటే ఏమని చెప్పాము యదా తూ శరీర స్థితి మాత్ర ప్రయోజనము శారీరం కర్మ అభిప్రేతం భవే సపోజ్ మనకి ఇష్టమైన అర్థం ఏంటి మనం స్వీకరించే శారీరం అంటే శరీర స్థితి మాత్రం ప్రయోజనం శరీరాన్ని నిలబెట్టడం మాత్రమే ప్రయోజనముగా కలిగిన కర్మ అంటే నేను ఇందాక మనం చేస్తాను అన్నం రోగానికి మందు అంతే ఏవో ఎలిమెంట్స్ ఉంటాయి వర్షం పడితే శరీరాన్ని వర్షం నుంచి రక్షించాలి ఎండ నుంచి రక్షించాలి ఇలాగే శరీరాన్ని నిలబెట్టడానికి అంత అవసరం డ్రస్ ఉందనుకోండి శరీరాన్ని ఎలిమెంట్స్ నుంచి కాపాడడానికి ఎంత వరకు అవసరమో అంతే అదే డ్రస్ దాన్ని శారీరక స్థితి మాత్రం ప్రయోజనం కర్మ అంటారు కానీ మనం ఎలా ఉంటాం డ్రస్ అంటే ఇంకా అక్కడి నుంచి మనకు ఉన్న వ్యామోహం ఉంటుంది అంతా కనుక కాటన్ మన ట్రాపికల్ క్లైమేట్కి కాటన్ ఇచ్చి బెస్ట్ డ్రెస్ట్ కానీ మనము కాటన్ ఉద్దిపెట్టి సిల్క్ అని పేర్లేంని మరొకటని మరొకటని పొట్టని మొత్తం కా ఏదో కాతను ఏమి కాదు అదంతా పెరిగేసి మొహం మొత్తం మళ్ళీ వ్యామోహం ఆ మొహం మొత్తం అదంతా దుఃఖం కలిగిపోయి మళ్ళీ కాటన్ దగ్గరికి వచ్చాడు కాటన్ అని మళ్ళీ అది ఒకసారి అసలు కాటను విదిరిపెట్టలేదు అనుకోండి గాంధీ గారు మానగంలో నడిచారు అనుకోండి ఏ సంస్థ అండి ఆరోగ్యంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా శరీరాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అంతే కర్మ అని అర్థం చెప్పారనుకోండి చెప్తే ఏమవుతుంది తదా దృష్టాదృష్ట ప్రయోజనం కర్మ విధి ప్రతిషేధగమ్యం శరీరవాంగ్నసనివర్త్యం అన్యకన్ ఐరేమ శరీరాదిధి శరీరస్థితి మాత్ర ప్రయోజనం కేవల శబ్దప్రయగా అహంగీకర్జి శరీరాదిచేష్టా మాత్రం లోకదృష్ట్యా కున్ నాప్నోతి కీలదమితి ఇది అసలైన అర్థం ఇంతమంది చెప్పిందే మళ్ళీ ఇంకోసారి ఈ శరీరము వాక్కు మనస్సు అనే సందర్భం ఎందుకు పట్టుకొచ్చాలో తెలుసు అండి అలా చెప్పారు వృత్తికారాదు వృత్తి కారాదులు అలా చెప్పారు ఎందుకంటే శారీరం కేవలం కర్మ మనం ముందు అర్థం చెప్పినట్లయితే కామ్య కర్మలన్నీ కూడా అవతల పారేసినట్లవుతుంది నిషిద్ధ కర్మలను చేయొద్దనే అలాగే చెప్తారు అది అది పాయింట్ కాదు కామ్యకర్మలు విహిత కర్మలు వాటిని అన్నింటినీ కూడా కథకత అవతల పాలేసినట్లు అవుతుంది ఎందుకంటే శరీరం నిలబెట్టడానికి ఎంతో అంటే అన్నారు కదా కామ్యకర్మలను అవతల పాలేస్తున్నట్లు అవుతుంది ఆ కామ్యకర్మలను రక్షించడం కోసం వాచిక కాళిక అన్న మానసాన్ని మూడు వెరైటీ పెట్టి దాంతో ఒకదాన్ని తీసి పక్కన పెట్టి రొంగింటిని పట్టుకుని అలాగేదో రక్షించే ప్రయత్నం ఉత్తి కారాగం చేశారు అందుకే వాళ్ళ అభిప్రాయాన్ని స్వీకరించి ఖండించారు కాబట్టి ఇప్పుడు ఇక అలా అర్థం చెప్పడం తప్పు ఇంక ఇప్పుడు ఏమర్థమని అర్థం చెప్తాం శరీర స్థితి మాత్రం ప్రయోజనం కర్మ శరీరాన్ని నిలబెట్టడానికి ఎంత అవసరమో అంటే కర్మ ఆ కర్మకి దృష్టఫలం ఉండొచ్చు అదృష్ట ఫలం ఉండొచ్చు దృష్టఫలం ఉంటుంది అదృష్ట ఫలం కూడా ఉంటుంది దృష్టఫలం అంటే ఎలా ఉంటుంది మందు వేసుకున్నారనుకోని రోగం వస్తే దానికి మందు రోగం తగ్గడం అనేది దృష్టఫలం ఆరోగ్యం భాస్కరా సూర్యుని ముందు నిలబడి మీరు సూర్యుడిని ప్రార్థన చేస్తే ఆరోగ్యం అది అదృష్ట ఫలం ఎందుకంటే ఆరోగ్యం ఉన్నది వెంటనే అలా సూర్యుడు ముందు ఇన్ఫెక్షన్ పెద్దపోయి ఆరోగ్యం వచ్చేస్తుందని కాదు మీరు సూర్యుడిని అలా అలా చిరకాలం తర్వాత కూడా మీకు ఆరోగ్యం అలా కనెక్షన్ చేయలేము అదృష్ట ఫలం ఈ కర్మ చేసినందువల్ల ఈ ఫలం వస్తుంది అని కనెక్షన్ చేయడానికి వీలు లేని దాన్ని అదృష్ట ఫలం అంటారు కాబట్టి దృష్టఫల రూపమైన దృష్టఫలం కావచ్చు అదృష్ట ఫలం కావచ్చు అది కర్మ తర్వాత అది విధి కావచ్చు ప్రతిషేధం కావచ్చు కేవలము శరీర స్థితి మాత్ర ప్రయోజనం కర్మ చేస్తారు సో అది విధి ప్రతిషేధములకు విధి ప్రతిషేధాబ్ద్యాం గమ్యం ఓకే ఓకే చూద్దాం తర్వాత ఆ కర్మ శరీరంతో చేసింది కావచ్చు వాస్తుతో చేసింది కావచ్చు మనస్సుతో చేసింది కావచ్చు అలాంటి విభాగం ఇక్కడ లేదు అటువంటి కర్మ అది తప్ప మిగతా చేయడు అన్యత అకూర్వన్ శరీర స్థితి మాత్ర ప్రయోజనం కర్మని మినహాయించి మేతాకర్మ ఏదీ చేయడు విధి ప్రతిషేధగమ్యమైన కర్మైనా ఏదీ చేయడు ప్రతిషిద్ధమైన కర్మ ఎలాగూ చేయడు విహితమైన కర్మలు ఉంటాయి కామ్య కర్మలు అవి కూడా చేయదు శరీర స్థితికి సంబంధం లేదు కనుక అటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు ఆ కర్మ వాటితోటే చేస్తాడు శైరేక శరీరాది ఆ శరీరము వాక్కు మనస్సు అనే మూడు ఉపకరణములతో చేస్తూ ఉంటాడు కానీ శరీర స్థితి మాత్రం ప్రయోజనం కేవలం శరీరం నిలబడడానికి ఎంత అవసరమో అంతే చేస్తాం వాక్కుతోటి కూడా చేయొచ్చు వా మాట్లాడ్డం మాట్లాడి శరీర ఆరోగ్యానికి పరిరక్షించటానికి లేకపోతే భిక్ష సంపాదించుకోవటానికి ఎంత మాట్లాడడం అంతే మాట్లాడతారు దానికి ఎంత సంకల్పం మనస్సులో అంటే చేస్తారు శరీరంతో ఎంత చేయాలో అంటే చేస్తారు కాబట్టి శరీరంతో చేసేడా వాసుతో చేసేడా మనం శుద్ధి చేయడానికి పాయింట్ కాదు కేవలము శరీరాన్ని నిలబెట్టడానికి ఎంత కర్మో అంటే చేస్తాడు అలా అది కూడా కేవల శుద్ధ ప్రయోగం చేశారు అది కూడా నేను చేస్తున్నాను అహంకరోమి అనే అభిమానం లేకుండా చేస్తారు నా భిక్షను నేను సంపాదించుకుంటున్నాను నా భిక్షను నేనే నా ఉపయోగించి నా తెలివితేటలతో నేను సంపాదించుకుంటున్నాను అనేటువంటి అహంకారం లేకుండా అభిమానం లేకుండా చేస్తుంది ఏదో ఈశ్వరానుగ్రహం లభిస్తుంది తప్పిస్తే మనం సంపాదించింది ఏమీ లేదు అనేటువంటి అహంకారం లేకుండా చేస్తాం అప్పుడు లోక దృష్టిగా లోకంలో చూసి వాళ్ళకి వీరి శరీరాది చేష్టలు చేస్తున్నట్టు అనిపిస్తుంది శరీరంతో చేష్ట చేస్తున్నట్టు వాక్తుతో చేష్ట చేస్తున్నట్టు మనస్సుతో చేష్ట చేస్తున్నట్టు లోక దృష్టి గోచరించిన వాస్తవంలో వీడు కర్మ చేస్తున్నట్లే కాదు కనుక వీడిని కిల్బుషము అంటే ధర్మ అధర్మ రూపమైనటువంటి బంధహేతువైన కర్మ ఫలము స్పృశించదు అని చెప్పినట్లు అవుతుంది అలాగే చెప్పాలి అని చెప్పింది ఏమంభూత పాపశబ్దవాక్య కిల్బుష ప్రాప్త సంభవాత్ కిల్బిషం సంసారం అనప్రాప్నోతి ఇటువంటి వాడు ఎటువంటి వాడు నిరాశీ యత చిత్తాత్మ చిత్త సర్వ పరిగ్రహ ఇటువంటి వాడు ఎందుకంటే మానవుడు పాపాన్ని ఎప్పుడు చేస్తాడు కామనల యొక్క ఒత్తిడి పెరిగి పాపాన్ని చేస్తాడు ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు లంచం వారికి ఏమేమో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నింటినీ తీసుకోవడానికి జీతం సాగుతాడు ఇంకేతన ఆ ప్రెషర్లో ఆ డిజైర్స్ యొక్క ప్రెషర్లో లబ్ధం పట్టేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మనిషి వెళ్ళినటువంటి నిరాశ పరిగ్రహం ఇంకా కొత్త కార్లు కావాలి కొత్త సోఫాలు కావాలి కొత్త ఆభరణాలు కావాలి వజ్రాలు కావాలి వైదో్యాలు కావాలి ఈ లోపించిలో పోతూ ఉంటారు లోకం ఇంత ఇంత వ్యర్థమైనటువంటి వస్తువులు అవే కాదు మరొకటి కాదు ఎందుకు మనకి రావు సో పసాన ఖండేశుద్ధి సో కాచిన మోహలు ఇలా మోహం ఆ డెవన్ ఎంత భయంకరమైనదంటే మానవుడు రాతి ముక్కల్ని వాటికి పేర్లు పెట్టి అది బంగారంలో తొడిగించి మెడకి చెవుడికి నిక్కుడికి పెట్టుకుంటూ ఉంటాడు ఎంతకంటే వ్యామోహం ఏమేమి అని అన్నాడు కవి నేను అనుకోదు సో కాబట్టి ఇటువంటి వాడు చిత్త సర్వ పరిగ్రహ యత చిత్తాత్మ ఇంద్రియములు దేహము మనస్సు ఎవరికి వశంలో ఉన్నవో వాడు పాపకర్మ చేస్తాడు ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉన్నవాడు పాపకర్మ చేస్తానండి అసలు అది సంభవమే కాదు కాబట్టి ఇటువంటి పాపం చేస్తే తిల్దిషం వీడికి రాదు అని చెప్పడం మాట అనవసరం అలా చెప్పక్కర్లేదు ఎందుకంటే పాపశబ్ద వాక్య తిల్బిష ప్రాప్తి అసంభవా చిల్పిషం అంటే పాపం అర్థం ఉన్నది వాడికి పాపం రాదు అని చెప్పాలా చెప్పక్కర్లేదు ఎందుకంటే పాపం వస్తే ప్రసక్తే లేదు ప్రసక్తి లేదే విశేషించకూడదు కాబట్టి ఇక్కడ చిల్పిసే శబ్దానికి చేత చెప్పబడే అధర్మం అది వీడికి రాదు అని చెప్పక్కర్లేదు ఎందుకంటే అది మరి పిల్పిషం అని చెప్పారు కదా కాబట్టి ఇక్కడ కీర్తి శబ్దానికి పాపం అని అర్థం కాదు మరేమర్థం సంసారం అటువంటి జ్ఞానిని సంసారము స్పృశించదు సంసారం అంటే ఏంటి ద్వంద్వముల యొక్క ప్రవృత్తి ద్వంద్వ ప్రవృత్తి రాజద్వేషములు సుఖదులు మొదలైన ద్వంద్వాల్లో పడిపోతుండటము దాని పేరు సంసారం ఈ సంసారము అటువంటి జ్ఞానిని స్పృశించదు మంచిది ఇందువల్ల జ్ఞానాగ్నిబద్ధ సర్వకర్మత్వా ఎందుకంటే జ్ఞానము అనే అగ్ని సర్వకర్మలను దహించి వేసినది జ్ఞానము అనే అగ్ని అది అది ఫంక్షన్ చేసిన మెకనిజం ఎలాగంటే వీరికి తెలుస్తుంది ఏమని అహంకారము మిథ్య అని తెలుస్తుంది సోనా ఈజ్ అన్ రియల్ ఇది మెథికల్ అది రియల్ కాదు అని తెలుస్తుంది అది జ్ఞానం ఎప్పుడైతే ఇప్పుడు మీకు ఒక మేడను చూసి మీరు దెయ్యం అనుకున్నారనుకో మేడను చూసి దెయ్యం అనుకుంటారు అనుకుని భయపడతారు ఏదో పిశాచం అనేది ఉంటుంది భయపడతారు ఇప్పుడు ఈ భయం ఎలా పోతుంది జ్ఞానం వల్ల పోతుంది ఎలా పోతుంది జ్ఞానం వల్ల జ్ఞానం ఏం చేస్తుందంటే ఇది పిశాచము అనే భ్రాంతిని సరించేస్తుంది నాశనం నేడే అని తెలుస్తుంది మేడ మేడే దాని ముందు కిశాచత్వం భ్రాంతి వీడి భ్రాంతి కానీ అక్కడేమీ ఉండదు మేడ మేడే పాము బుస్సు అంటుంది పాము బుస్తుంది ఎందుకంటే గాలి పిలిచుకుంటున్నప్పుడు బుస్సు అంటుంది కానీ గాలి పిలిచుకోవాలి కదండి అది బుస్సు అంటుంది వీడంటే అది గుస్సు అని నా మీద పగబట్టిందంటే వీడి మీద పగబట్టి అది సెల్ఫ్ డిఫెన్స్ మెకనిజంలో పోతుంది దానికి అది మనుషులను చూసి మనిషి దానికి ఎంత భయపడతాడో అంతకంటే ఎక్కువ భయపడుతుంది భయపడే అది పారిపోయే ప్రయత్నంలో దుస్సు పసుపు అనేదో అంటుంది అది వీడు వింటాడు అది వీడు అది అనకపోయినా వింటాడు ఎందుకంటే అది వీడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు వాళ్ళకు వింటాడు ఏదో నాన్నది పగబొచ్చింది పగబచ్చిందని ఇంకా భయపడిపోయాతోనే కూర్చుంటాడు చోట్లకి వెళ్ళడు పొలానికి వెళ్ళడు ఎక్కడికి వెళ్ళడు పావు పగబచ్చిందని ఎక్కడైనా జర జరా అంటే అది అదే పానే ఇంకా ఏ శబ్దం వచ్చినా సిద్ధమే అది అది ఏ పామైనా వీడి మీద పొందబట్టినా ఫలా పామే లభి లభ్ లా భయపడుతూ ఉంటాడు మనిషి భానికి హేతు ఏమి ఉండదు కేవలం అజ్ఞానం ఉంటాయి దేహాభిమానమో అజ్ఞానమే సో ఇవే ఆ మేడను చూసి పిశాచుమని భయపడుతూ ఉంటాడు జ్ఞానం ఉదయిస్తుంది ఏమనేది మీ మేడ తిశాచు నో ఇదంతా నాన్ సెన్స్ దీజ్ నో సెక్షన్స్ అదే మేడ తత్వం ఇంకేం కాదు అని తెలుసుకుంది తెలిసిపోతే భయం అవసరం పోతుంది అంటే ఆటోమేటిక్గా పోతుంది అదే విధంగా ఈ అహంకారము అనేది నిత్యాన్ని తెలుసుకుంటారు ఎప్పుడైతే అహంకారం నిత్యాన్ని తెలిసిందో అది డిజాల్వ్ అయిపోతుంది ఉండదు అక్కడ మేడాన్ని తెలిస్తే పిషాదం ఏమవుతుంది డిజాల్వ్ అయిపోతుంది అలాగే మిథ్యాన్ని తెలియగానే అహంకారం డిజాల్వ్ అయిపోతుంది అహంకారాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి కర్మలు కర్మవాసనలు అహంకారాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి అహంకారం డిజాల్వ్ అయిపోతే ఈ అహంకారాన్ని వెండి పెట్టుకున్న కర్మవాసనలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి సమష్టిలో కలిసిపోతాయి అక్కడ ఆ న్యూక్లియస్ ఉండదు దాంతో కర్మబంధము నాశనం ఇది జ్ఞానాగ్ని సర్వకర్మాలని నశింపజీవిత అనే మెకానిజం ఆ ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానికి జ్ఞానాజ్ని చేతి సర్వకర్మలు దహింపబడతాయి కనుక ఓకే అప్రతిబంధేనా ముఖ్యత ఏవా ఇంక ఇప్పుడు ఆటంకం లేదు కాబట్టి ఇప్పుడు మోక్షానికి ఆటంకం ఏమిటండి అహంకారమే మోక్షానికి ఆటంకం అదే ఆటంకం ఇప్పుడు ఆ అహంకారం ఎప్పుడైతే లేకుండా పోయిందో ఇంకా మోక్షానికి ఆటంకమూ లేదు కాబట్టి మోక్షాన్ని పొంది తీరుతాడు ఇది పూర్వోక్త సమ్యక్ దర్శన ఫలానువాద ఏ వైష కాబట్టి శ్లోకంలో చెప్పినది సమ్యక్ దర్శనము యొక్క ఫలము మోక్షం ఏదైతే కలదో అదే చెప్పారు సమ్యక్ దర్శనము అంటే ఉన్న వస్తువుని యథాతథంగా తెలుసుకునిట ఇప్పుడు నేడది లేదు నేడని నేడగా తెలుసుకునుట సమ్యర్శనం నేడని పిశాచం అనుకునుట అజ్ఞానం ఇప్పుడు కర్మ ఉన్నది నేను కర్తను అనుకుంటే అజ్ఞానం నేను కర్మ ఉన్నను కర్మని కర్మ ఆత్మస్వరూపంలో కర్మ సంబంధము లేదు అని తెలుసుకుంటే దానికే సమ్యక్ దర్శనము అంటారు అటువంటి కర్తృత్వ భోక్తృత్వ రహితమైన ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకున్న సమ్యక్ దర్శనం ఆ సమ్యక్ దర్శనానికి ఫలం ఏమిటంటే మోక్షము ఈ కర్మంగ కర్మ అనే శ్లోకంలో చెప్పిన సమ్యక్ దర్శనం ఏది దాని ఫలమైన మోక్షాన్నే ఈ శ్లోకంలో మళ్ళీ ఇంకోసారి చెప్పారు ఇది చెప్పిన విషయమే ఏం శారీరం కేవలం కర్మ నిర్థస్ పరిగ్రహే నిరవద్యం కాబట్టి శారీరం కేవలం కర్మ అనే పదానికి అనే అనే ప్రేసికి రెండు అర్థాలను మనం కన్సిడర్ చేశాం ఒకటి కేవలము శరీరమును నిలబెట్టుట కోసం చేసే కర్మ రెండు శరీరంతో చేసే కర్మ ఈ రెండింటిలో ఈ శరీరంతో చేసే కర్మ ఈ కాంట్రాక్స్ట్ తూ వాచ మనసులా చేసే కర్మల కంటే శరీరంతో చేసే కర్మ అనే అర్థము చెప్తే అన్ని దోషాలే కేవల శరీర మాత్ర ప్రయోజనం శరీరము నిలబెట్టినకు మాత్రమే ప్రయోజనము కర్మ అని అర్థం నిరవ్యం భక్తి అందుతో ఏ దోషం లేదు కాబట్టి మనం ఆ అర్థాన్ని స్వీకరించాలి అని నిరూపించాలి తర్వాత శ్లోకం ఎదుర్చాతు విమత్సర తమసిద్ధావసిద్ధాపి నిబధ్యతే మంచి కృత్వాతి నీపదిత కర్మ చేసి కూడా వీడికి కర్మబంధం ఉండదు ఇది ఎంత బాగుండదు చూడండి రామకృష్ణ బ్రహ్మం శ్రేవని వారంటే పనస పండు ఉందనుకోండి గస్ కోస్తే పనస పొనలు తినొచ్చు కానీ పనస కోసినా చేతికి ఆ జిగుడు అడ్డుకోకుండా పోయాలి ఒకడు అన్నాడు పనస పండు కోస్తే చేతికి అంతా బంతా పెట్టేస్తుంది నాకు పనస పండ్లు వద్దు తొనవద్దు అని మనిస్తే ఈ తెలివిటేట్లు అనిపించకూడదు అలా కాకుండా పనస పండ్లు కోసేసి ఆ తొనల మీద ఉండే ఆశితోటి కోసేసి ఆ తొనల్లోకి చెయ్యి వెళ్ళకుండగా మొత్తం చెయ్యి వెళ్ళండి గమ్ము పట్టేసి ఓ నోటికి కూడా మేసాలకు కూడా గమ్ము పట్టేసి వీరు ఏమీ చేయలేక అలాగ బంధింపబడిపోయి ఉంటారు అది తెలివిటేట్లు కాదు మరి తెలివిటేట్లు ఏమిటి కృత్వాతి నన్ను మనసు పండు కొయ్యాలి చేతికి జిగురా అంటుకోకూడదు అది మరి ట్రిక్స్ అంటే తృత్వాతి నన్ను నిబంధించదు చేసినా అంటుకోకూడదు అటుక్కోకూడదు అది ఎలాగా అంటే చేతికి నీళ్ళు రాసుకొని చేస్తే సరిపోదు చేతికి నీళ్ళు రాసుకొని చేయాలి నూనె రాసుకొని కట్ ఆ జిగుడు ఏది చేతికి అంటుకోదు తనసు చేతిలోకి తీసుకుంటారు ఆ తొనకేదైనా కొంచెం నూనె తగిలినా పర్వాలేదు నేను కూడా స్మాల్ క్వాంటిటీలో నష్టం నోట్లో వేస్తే తెలియదు ఆ విధంగా కృత్వాతి నన్ను పంచేది అలాంటి ట్రిక్ తెలియాలి అది తెలివితేటలు అంటే కర్మ చేసి కర్మబంధంలో పడిపోయి గెలగలు రాడ్డం తెలివితేటలు అనిపించకూడదు కర్మ చేస్తే బంధిస్తుంది కాబట్టి నేనే కర్మ చేయను చెప్పేసి సోమరి కోతలో అది తెలివితేటలు కాదు అది వర్కౌట్ కూడా కాదు కర్మ చేసి అది కర్మబంధం కలకూడదు ఈ రహస్యం ఏమిటి ఆ రహస్యం తెలుసుకోవాలంటే మళ్ళీ శనివారం క్లాస్కి రం పూర్ణమ పూర్ణముదము పూర్ణ పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమై వశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురు బుజో హరి ఓం దత్సత్ శ్రీకృష్ణాస్తూ